Om oh. Brahma oh. Varune రుత స్తున్వీవ్యైస్త వేదై సాంగపదక్రమోపనిషదై ధ్యానవస్థిత మనస పశిగిం విదొ సురా దేవాయ తస్మై నమ కృష్ణా వాసువాయ ందయ నందగోపకరాయ గోవిందయ నమో ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తమా శ్రుతిస్మృతిపురాలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం ఓ సహనవతు సహనం భునక్తు సహ వీర్యం కర వహై తేజస్వినధీతమస్ మావిషావహై ఓ శాంతి శాంతి శాంతి తపోవి క్షీణ పాపానా శాతీతరా ముూపేక్షయ ఆత్మబో విధీయ నిషిధ్య నిఖిలోపాధీన్ నీతి నేతీ వాక్యత విద్యాదైక్యం మహావాక్యై జీవాత్మపరమాత్మనో ఆత్మై వేదం జగత్స ఆత్మనోన్యత్నకి మృదో యద్వద్ఘటాదీని స్వాత్మానం సర్వీక్ష్వా పరం దృశ్యం యద్భూత న పునర్భవ నా పర జ్ఞేయ తద్బ్రహేత్యవధారే అనస్తూల హ్రస్వం అదీర్ఘమజమ వ్యయమ్ అుణవర్ణాఖ్యం చీకట్లో ఉండేటువంటి వస్తువును మనం చూడలేం వెలుగు వస్తే ఆ వస్తువును చూడగలం అది ఫలానా అని అర్థం చేసుకోగలం చీకట్లో ఉండే వస్తువుని ఎట్లాగైతే మనం చూడలేమో అర్థం చేసుకోలేము వస్తువు చీకట్లో ఉన్నట్లే మన దేహం కూడా చీకట్లో ఉంది దేహం మనదే అయినా చీకట్లో ఉండేటువంటి వస్తువు ఎట్లాగైతే కనిపించడం లేదో ఈ దేహం కూడా కనిపించడం లేదు మనదే దేహం మనకన్నా అన్యంగా ఉండేటువంటి వస్తువు కనిపించడం లేదు చీకటి ఉంది కనుక అదే చీకట్లో మన దేహం ఉంది మన దేహమైనా కూడా మనకు కనిపించడం లేదు చీకట్లో వస్తు ఉంది కనిపించడం లేదు కనుక తెలియడం లేదు చీకట్లో మన దేహం ఉంది కనిపించడం లేదు కానీ తెలుస్తుంది ఏది ఉంది ఏది లేదు చీకట్లో అనేటువంటి విషయంలో నాకు సందేహాలుంటే ఉండొచ్చు నేను ఉన్నానా అనే విషయంలో నాకు సందేహాలు లేదు నేను ఉన్నానా లేనా అని చీకట్లో ఇప్పటి వరకు ఎప్పుడు నేను ప్రశ్నించుకోలేదు దేహం నాదే అయినా ఆ దేహాన్ని చూచేటువంటి కళ్ళు నావే అయినా అవన్నీ ఉండినా నాకన్నా అన్యంగా ఉండేటువంటి వస్తువు ఎట్లాగైతే కనిపించడం లేదో నేనే అని అనుకుంటున్నటువంటి ఈ దేహం కూడా కనిపించడం లేదు కానీ వస్తువు ఉన్నట్లుగా నాకు తెలియడం లేదు దేహం ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ దేహాన్ని ఈ దేహాన్ని చూసేటువంటి కళ్ళని నేను చూస్తున్నా చూస్తున్నానంటే తెలుసుకుంటున్నా నాకు తెలుస్తు ఉంది కనుక చూస్తున్నాను అని అర్థం చూడడం అంటే తెలియడం అని అర్థం కాబట్టి ఈ దేహం నాకుంది అని నేను తెలుసుకుంటూ కళ్ళు చూడలేకపోవచ్చు కళ్ళు చూడలేకపోయినా దేహం చీకట్లోనే ఉండినా ఇవి ఉన్నవి అని నేను చూస్తున్నా ఏ వెలుగుతో నేను చూస్తున్నాను వస్తువును చూడడానికి మరొక వెలుగు కావాలి కానీ నేను చూస్తున్నానే ఏ వెలుగుతో చూస్తున్నాను నా వెలుగుతోనే చూస్తున్నాను నేనే వెలుగై చూస్తున్నా ప్రకాశాన్నై చూస్తున్నా ఆత్మ ప్రకాశాన్నై చూస్తున్నా సదా ప్రకాశిస్తూ ఉన్నా సర్వత్రా ప్రకాశిస్తూ ఉన్నా ఒక ప్రదేశానికి పరిమితంగా లేను ఒక కాలానికి పరిమితంగా లేను ఇది ఆత్మప్రకాశం సదా సర్వత్రా ఉండేటువంటి ప్రకాశం తదాత్మన యహతి స ముక్త జీవన్ముక్త కాబట్టి ఆ ఆత్మగా తదాత్మన యతి ఎవడైతే ఆ ఆత్మ తానుగానే ఉన్నాడో సహ ముక్త జీవన్ముక్త జీవన్ ఏవ ముక్త జీవించి ఉండగానే తాను ముక్తుడు కృతార్థ జీవన్నేవ సదాముక్త కృతార్థూత బ్రహ్మ ప్రాప్త ఇది కాబట్టి తానే బ్రహ్మం అనేటువంటిది అనే జ్ఞానం ప్రాప్తించున్నటువంటి వాడు ప్లీజ్ ఇది జీవన్ముక్తుని యొక్క స్థితి కాబట్టి జీవించి ఉండగానే తాను ఆత్మ ప్రకాశమని తెలుసుకునేటువంటి వాడు తనను ప్రకాశింపజేయడానికి రెండవ వస్తువు అవసరం లేదు గనక ఏది ప్రకాశిస్తూ తన ప్రకాశం మీదనే ఆధారపడి ఉంది గనక తను స్వప్రకాశ చైతన్యమై ఉన్నాడు గనక అయమాత్మ బ్రహ్మ తద్బ్రహ్మ ఇది అవధారయేత్ అది కనెక్షన్ ఇంకా కొన్ని శ్లోకాలు నడుస్తూ ఉన్నాయి జీవన్ముక్తుల మీద ఈరోజు కంక్లూషన్ ాసా భాషర్కాది భాష్యైర్యత్తు నాస్ ఎనసీద భాతి తద్బ్రేవారే सक संबंध भाष्यम प्रकाशिप बड़े भाषक प्रकाशिंपजे भाषा भाष्यते अर्दिंग प्रकाशिस्त उद्धि चैतन्य भाषा चैतन्यर् भाष्य సూర్యుడు మొదలైనవన్నీ అర్కాదిహి ఎట్సట్రా సూర్యుడు అనగానే చంద్రుడు నక్షత్రాలు అగ్ని ఎలక్ట్రిసిటీ అన్నీ అనుకోవచ్చు ఎక్కడెక్కడ ఏ ప్రకాశం అయితే ఉందో ఈ ప్రకాశాలన్నీ అర్కాదిహి అర్క అంటే సూర్యుడు అర్కహ అర్కాదిహి సూర్యుడు సన్ అండ్ ఎట్సట్రా అంటే ఎక్కడెక్కడ ఏ ప్రకాశాలున్నా ఇవన్నీ కూడాను భాష్యతే ఒక్కసారి మారుతూ ఉంది మన అవగాహన అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడని మనం అభిప్రాయపడుతున్నాం ప్రకాశింపబడుతున్నాడని వస్తున్నాడు సూర్యస్ అనుకుంటున్నాం బై హూమ్ అనేది హీ కాబట్టి సూర్యుడు మొదలైనటువంటి ప్రకాశాలన్నీ కూడా ఏవైతే ప్రకాశిస్తున్నట్టుగా మనం మనకు కనపడుతూ ఉన్నాయో వాటి ప్రకాశానికి ఏది ఆధారమో ఏది వాటిని ప్రకాశింపజేస్తూ ఉందో ఏది ప్రకాశిస్తూ ఉంటే అవి సూర్యాదులు ప్రకాశిస్తూ ఉన్నవో భాస్య యత్తు నా భాస్యతే అలా ప్రకాశించేటువంటి సూర్యాదులు దేనిని ప్రకాశింపజేయలేరు నా భాస్యతే ఇది సూర్యాదుల్ని ప్రకాశింపజేస్తూ ఉందో అలా ప్రకాశింపబడేటువంటి సూర్యుడు మొదలైనటువంటి ప్రకాశాలన్నీ కూడాను దానిని ప్రకాశింపజేయలేవు ఏనా సర్వమిదం భాతి ఏనా తత్ప్రకాశేన इद भाति इदंता गुड़ प्रकाशिस्तूं तत् ब्रह्म इति अवधार ये दाने ब्रह्म अलुक ये नव यदा यहाम भाषा अदी यहाँ आत्म भाषा यहाँ वस्तु भाषा अर्दि भाष्यते ये आत्मवस्तु प्रकाशिस्तू उंटेगा చీకట్లో ఉన్నటువంటి దేహాన్ని కూడా ప్రకాశింపజేసింది నేనేనని కాబట్టి ఏది ప్రకాశిస్తు ఉంటే సూర్యాదులు ప్రకాశిస్తూ ఉన్నాయో యద్భాష యస్య ఆత్మన భాష యశ్వ వస్తున భాష అర్కాదిహి భాష్యతే ఎత్తు భాష్యై భాష అలా ప్రకాశింపబడుతూ ఉన్నాయి సూర్యుడు మొదలైనవన్నీ కూడా వాటి చేత భాష్యై నాస్యతే ఆత్మ నా భాస్యతే నృశ్యత ఇది నా భాస్యతే మీన్స్ నా దృశ్యతే ఎందుకని ఇప్పటికే మీకు అర్థమైపోయా నా దృశ్యత అనగానే దృగేవా నత దృశ్య దృగేవా నతు దృశ్యతే ఆత్మ దృక్క గానీ దృశ్యం కాదు కనుక కాబట్టి భాష భాష్యతే అర్కాదిహి భాష్యై ఎత్తు సూర్యాదుల్ని ఏదైతే ప్రకాశింపజేస్తుందో వాటి చేత ఏదైతే ప్రకాశింపబడదో అవి దేన్నైతే ప్రకాశింప చేయలేవో ఏనా ప్రకాశేన ఆత్మప్రకాశన ఏమిద భాతి ఇదం ప్రకాశతేమ్రకాశం ప్రకాశతే జగత్సం భాతి ప్రకాశతి దృశ్యతి బ్రహ్మ ఇది అవధారయే భావేత్ దీనినే బ్రహ్మమని తెలుసుకోవాలి కాబట్టి సూర్యాదులు ప్రకాశిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఏదైనా సరే ఒకటి భాష్యము అని అంటే ఇది ప్రకాశింపబడుతూ ఉంది అన్నప్పుడు ప్రకాశ అపేక్ష ఉండాలి అంటే దీనిని ప్రకాశింపజేసేది ఏదో అది ఉండాలి అప్పుడే ఇది ప్రకాశిస్తూ ఉంది అని అర్థం అన్యప్రకాశ అపేక్ష ఉండాలి ఇప్పుడు మీరున్నట్టుగా నేను ఇప్పుడు చీకట్లో ఎందుకు మనం దాన్ని చూడలేకపోయామని తెలుసా ప్రకాశ అపేక్ష ఉంది అన్యప్రకాశ అపేక్ష ఉంది కాబట్టి అక్కడే ఉన్నటువంటి వస్తువుని నా గదిలోనే చీకట్లో ఉండేటువంటి వస్తువుని నేను ఎందుకు చూడలేకపోతున్నాను అని అంటే నేనున్నట్టుగా నాకు తెలుస్తుంది అది ఉన్నట్టుగా నాకు తెలియడం లేదు అది ఉన్నట్టుగా నాకు తెలియాలంటే దానికి ఇంకో ప్రకాశం ఉండాలి లైట్ రావాలి లైట్ వస్తేనేది కనపడుతుంది కాబట్టి అన్యప్రకాశ దానికన్నా వేరుగా ఏదైతే ఉందో ప్రకాశింపజేస్తూ అది ఉన్నప్పుడు అన్యప్రకాశ అపేక్ష అస్తి అది ఉన్నట్టుగా తెలియాలంటే మరొకటి ప్రకాశిస్తూ ఉండాలి అలా ప్రకాశిస్తేనే ఇది మనకు అర్థమవుతుంది అన్యప్రకాశ అపేక్ష అస్థి క్లియర్ యథా అన్యప్రకాశ అపేక్ష అస్థి ఘట పటాదినహాదిహి ఒక కొండ ఉందనుకోండి చీకట్లో కొండ కనిపించదు ఎందుకని అన్యప్రకాశ అపేక్ష అస్థి దాన్ని ప్రకాశింపజేసేటువంటి ఒక ప్రకాశం ఒక లైట్ ఒకటి ఉండాలి ఉన్నప్పుడే అది కనిపిస్తుంది కాబట్టి అన్యప్రకాశ అపేక్ష ఘటాది కుండ మొదలైన వాటికి ఎట్లాగైతే ఉందో తథా అన్యప్రకాశ అపేక్ష అర్కాదిహి అప్పది పాయింట్ ఎక్కడికి వచ్చిందో చివరికి కాబట్టి కుండ ఉన్నట్టుగా తెలియడానికి కుండ ఎట్లాగైతే ప్రకాశంలో ఉండాలో ప్రకాశంలో ఉంటేనే కుండ తెలుస్తుంది కానీ చీకట్లో ఉంటే కుండ ఎట్లాగైతే తెలియదో అన్యప్రకాశ అపేక్ష దానికి ఉందో అట్లాగైతే అర్కాదిహి సూర్యుడు మొదలైన వాటికి కూడాను అన్యప్రకాశాపేక్ష కావాలి ఇదేంటండి ఈ సెల్ఫ్ షైనింగ్ కదా అద్దీ పాయింట్ సూర్యుడు స్వప్రకాశం కదా ఆయన వెలుగుతూనే ఉన్నాడు కదా ఆయన్ని వెలిగించడానికి మరొక లైట్ ఎందుకు అవసరము అవసరం కాబట్టి సూర్యుడు ఇప్పటివరకు మనం చూసిన దాన్ని బట్టి అన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉండాడే కానీ సూర్యుడు ఉన్నట్టుగా తెలియడానికి ఎట్లా తెలుస్తాడు సూర్యుడు బ్రట్టుగా దొండోరా వేస్తాడా నేను వస్తున్నాను అని సూర్యుడు ఉన్నట్టు తెలిసేది ఎట్లా నేను చూస్తనే ఉన్నాడు నేను చూస్తేనే ఉన్నాడు అహం అంధహ అంధోహం నేను గుడ్డివాణి నో సన్ అది ఏడి అర్కుడు ఏడి కాబట్టి సూర్యుడు ఉన్నాడు అంటే అలా సూర్యుడు ఉన్నాడు అనేది నిర్ణయం చెయ్యాలి అంటే ఆయన ప్రకాశమైనా మరొక ప్రకాశం మీద ఆధారపడి ఉన్నాడు అది ఏమిటో తెలుసా నా కన్ను నా కన్ను కూడా ప్రకాశం లేకపోతే నేను అంధుడు అయి లాభం లేదు నేను గుడ్డివాడినై ఉంటే లాభం లేదు నా కంటిలో ప్రకాశం ఉండాలి ఇది అన్యప్రకాశ అర్థమవుతుంది కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తూ ఉండిన నా కంటిలో ఉండేటువంటి ప్రకాశం మీద ఆధారపడి ఉన్నాడు నా కంటిలో ఉండేటువంటి ప్రకాశం ఏదైతే ఉందో ఇది నా మనసులో ఉండే ప్రకాశం మీద ఆధారపడి ఉంది ఎందుకని ఎస్ చట్టూర్న పశ్చితి ఏ నచ్చు పశ్చితి కన్ను చూడలేదు చూసేందుకు కన్ను కాబట్టి మనసు కన్ను ద్వారా చూస్తుంది కాబట్టి నా మనసు కనుక మరొక చోట ఉంటే కన్నుతో నేను చూస్తూ ఉండిన ఎదురుగా నాకు వస్తువు కనపడుతుంది మనిషి కనపడుతుంది కానీ అర్థం కాదు ఎందుకని మనసు మైండ్ ఈజ్ సంవ్యా కాబట్టి మనసు కూడా ఉండాలి కాబట్టి మనసు ప్రకాశిస్తూ ఉంటేనే ఆ ప్రకాశం ద్వారా కంటిలో ప్రకాశం ఈ ప్రకాశం ఉండబట్టే ఎస్ సూర్యున్నాడు సూర్య అస్థి అని నిర్ణయం అవుతాం మనసు ప్రకాశిస్తూ ఉంది ఎందుకని ఒకప్పుడు ప్రకాశం లేకుండా సుషుప్తి కాలే మన విలీనే సుషుప్తుల మనసు విలీనమైపోయింది కనుక అక్కడ దానికి ప్రకాశం లేదు మనసును ప్రకాశింపజేసింది ఎవరో తెలుసా నేను నేను నేను నేను ప్రకాశింపజేస్తున్నా ఆత్మ కాబట్టి ఆత్మ ప్రకాశేనా ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే మనసు ప్రకాశిస్తూ ఉంది మనసు ప్రకాశిస్తూ ఇంద్రియాలు ప్రకాశిస్తూ ఉన్నాయి సూర్యుడు కంటికి అందుతూ ఉన్నాడు శబ్దాలు చెవికి అందుతూ ఉన్నాయి కాబట్టి ఏ ఇంద్రియానికి ఏది అందినా శబ్దాది విషయాలు శ్రోత్రాది ఇంద్రియాలకు అందడానికి లోపల ఏదైతే ప్రకాశింప చేస్తూ ఉందో అది స్వప్రకాశం ఇంకా మీకు సూక్ష్మంగా ఇప్పుడు ప్రళయం వచ్చింది అనుకోండి సూర్యుడు కూడా లేకుండా పోతాడు అదే ప్రళయకాలం సూర్యుడు కూడా లేకుండా పోతాడు అప్పుడు కూడా ఆత్మ ఉంది ఉంటేనే తర్వాత సర్గహ సృష్టి జరుగుతుంది అర్థమవుతుంది కాబట్టి సూర్యుడు ఉన్నాడు అంటే నా మీద ఆధారపడి ఉన్నాడు నా ప్రకాశం మీదనే ఆధారపడి ఉంది అందువల్ల ఇవన్నీ ఏవైతే ప్రకాశిస్తూ ఉన్నాయో ప్రకాశింపబడుతూ ఉన్నాయో భాష్యములు వీటినన్నింటినీ నేను ప్రకాశింపజేస్తున్నా మరి ఇవి వెలుగులో ఉంటేనే నా కనిపిస్తున్నాయి వాటిని వెలుగులో ఉంచే వెలుగు ఏదో అది చంద్రుడు కావచ్చు అగ్ని కావచ్చు నక్షత్రాలు కావచ్చు విద్యుత్ శక్తి కావచ్చు సూర్యుడు కావచ్చు వాటన్నిటి కూడా ప్రకాశింపజేసేది నేనే ఈయన సర్వమిదం భాతి ఆత్మస్వరూపేణా ఆత్మప్రకాశేనా ఇదం సర్వం భాతి ఈ సమస్తం ఈ అని అన్నప్పుడు ఇదం అంటే ఏంటి జగత్ కాదు సర్వం విదితం అవిదితం సూర్యుడు కూడా ఇంక్లూడెడ్ జగత్తులోనే సూర్యుడు ఉన్నాడు కానీ జగత్తు కన్నా వేరుగా సూర్యుడు లేడు కనుక ఏన సర్వం ఇదం భాతి ఇదం సర్వం జగత్ భాతి కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే అనుభాతి ఎట్లాగైతే చంద్రుడు అనుభాతి సూర్యుడు భాతి అని తెలుసుకొని ఉన్నారా మీరు ఇప్పుడు చూస్తే నేను భాతి సూర్యుడు కూడా అనుభాతి అనుభాతి కనుక ఇవన్నీ భాస్యములే గనక ప్రకాశింపబడేవి గనక ప్రకాశింపజేసేదాన్ని ప్రకాశింపబడేవి ప్రకాశింప చేయలేవు గనక కుండని ప్రకాశింపజేసేటువంటి దీపాన్ని కుండ ప్రకాశింపజేయలేదు గనక కుండ గనక దీపాన్ని ప్రకాశింపజేసేటట్లయితే రాత్రి చీకటిలో దీపం లేకుండానే కుండ కనిపించి ఉండాలి కనుక కుండ ప్రకాశింపబడుతూ ఉంది కానీ భాస్యమే గానీ భాసకం కాదు సూర్యుని యొక్క వెలుతుల ప్రపంచం అంతా తెలుస్తూ ఉంది ప్రపంచం భాస్యం సూర్యుడు భాసకహ నా దగ్గరకు వచ్చేటప్పటికి సూర్యుడు కూడా భాస్యం నేను భాసకహ నాలో వెలుగుంటేనే సూర్యుడు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది గనక సూర్యుని యొక్క ఎగ్జిస్టెన్స్కి కూడాను ఆయన యొక్క ఉనికికి కూడాను నేనే కారణమై ఉన్నాను గనక అర్కాదిహి భాష్యతే యద్భాష భాష్యతే అర్కాదిహి భాష యస్యాత్మన భాష అర్కాదిహి భాష్యతే భాస్యాలు గనక दाने प्रकाशिंपजेसे वे प्रकाशिंपचे ले ना दुर्गेवा नृश्यते सूर्य अदी आत्मबोध अर्थ आत्मबोध देशनेाति सूर्य अवय भाति स्वयं भाति ఏన సర్వమిదం భాతి కాబట్టి నేను స్వయం భాతి స్వయం భాతి అన్యాని భాసయేత్ నేను ప్రకాశిస్తున్నా అన్నిటినీ ప్రకాశింపచేస్తూ ఉన్నా నేను ప్రకాశిస్తూ ఉంటేనే ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి ఏవైనా సరే నీకే తెలియాలి కాబట్టి నువ్వు భాతి అన్నీ అనుభాతి నిన్ను ప్రకాశింపజేసేదెవరు చెప్పు సార్ అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి ఆత్మ దీపాన్ని ఏ దీపంతో ప్రకాశింపజేయాలి ఏ దీపంతో ప్రకాశింపజేసినా అది ఆత్మ కాకుండా పోతుంది ఎందుకని అది అనుభాతి కిందకి మారిపోతుంది ఇట్ ఇస్ ఓపేక్ జడమైపోతుంది జడవస్తువు అయిపోతుంది ఇంతవరకు చివరికి చివరి రోజు ఇంకో గంటలో మూడు పూర్తి అయిపోతా ఉంది ఇప్పుడు మళ్ళీ ఆత్మని జడమని చెప్పలేము ఇంత బోధ జరిగిన తర్వాత ముప్పై గంటల ఆత్మబోధ వీన తర్వాత ఇప్పుడు మీరు ఆత్మని జడమని చెప్పలేరు దాని కావలసిన సపోర్టింగ్ లాజిక్ అంతా మీ దగ్గరే ఉంది కనుక దాన్ని ఏ జ్యోతితో దాన్ని వెలిగించగలము లే వెలిగించలేము ఎందుకో తెలుసా భాతి అందువల్ల అది ప్రకాశిస్తూ ఇవన్నీ ప్రకా తమేవ భాంతం అనుభాతి సర్వం తమేవ భాంతం అనుభాతి సర్వం ముండకోపనిషద్ కఠోపనిషద్ तमेव भात तम आत्मस्वरूपमेद अति भात भाति दाने असरी सर्व अनुभागो सर्वमिधम इकड़े उ श्लोक ये नर्विधम इदम सर्व इंक्लूडिंग सन् सूर्य कमेव भातम अर्व तस् तत्म भाषा सर्व विभाति అది ప్రకాశిస్తూ ఉంటేనే ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ ప్రకాశింపజేసేటువంటి ఆత్మ దీపాన్ని ప్రకాశింపజేసేటువంటి మరొక దీపం లేదు ఉంటే చెప్పండి ఏదో విత్ వాట్ లైట్ కెన్ వీ లైట్అప్ దట్ లైట్ సో దట్ ఈస్ ద లైట్ ఆఫ్ లైట్స్ దట్ ఈస్ ది లైట్ ఆఫ్ లైట్స్ ఇవన్నీ భాష్యములు అది భాషక ఈనా ఆత్మప్రకాశేనా సర్వమిదం భాతి స్వామిజీ ఇదం భాతి సర్వం భాతి అన్నప్పుడు ఇదం శబ్దం ఎందుకని అది ఈయన ఇదం సర్వం ఇదంతా అంటాం జనరల్గా కానీ ఇక్కడ ప్రత్యేకించి ఇదం అనే ప్రదం ఇది అని వాడినప్పుడు అహం నేను నాకంటే అన్యంగా ఏదైతే తెలుస్తుందో అది ఇదం ఇదం జగత్ సర్వం ఓకే కానీ ఇక్కడ ఇదం అని ఎప్పుడైతే అనడం జరిగిందో ఈ యుధంను తగ్గించుకుంటూ వస్తే ఎక్కడికి వస్తుంది తెలుసా ఇదం శరీరం కౌంతే క్షేత్రమి అది కూడా క్షేత్రమే యావత్ ప్రపంచం క్షేత్రమే కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని ప్రకాశింపజేస్తుంది అందువల్ల చీకటిలో ఉండేటువంటి వస్తువు నాకు కనిపించలేదు అన్నాను కానీ అది ఉందో లేదో నాకు సందేహం కానీ ఇది ఉందా లేదని నాకు సందేహం లేదు ఇదం అది పాయింట్ దట్ ఈస్ ద పాయింట్ ఇది ఉంది కాబట్టి ఇదం అని ఎప్పుడైతే అన్నాడో ఇదం సర్వమని బుద్ధ్యాధికం ఇంద్రియాణ్యపి కాబట్టి నా బుద్ధి నా ఇంద్రియాల్ని కాబట్టి నా కంటికి అది నా కన్ను ఉంది అనేది నాకు తెలుస్తుంది ఓ శబ్దం అయింది ఆ శబ్దం చెబిని పడింది ఆ శబ్దం ఏదో మనసుకు తెలియకపోవచ్చు కానీ శబ్దం అయిందనేది మాత్రం తెలుస్తుంది ఏనా సర్వమిదం భాతి సర్వమిదం భాతి క్లియర్ కనుక యత్ భాష భాష్యతే అర్కాది భాష్యై ఎత్తు నాష్యతే ఏర్వమిదం భాతి తద్బ్రహ్మ ఇది అవధారయేత్ స్వయం భాతి అన్యాన్ని భాషయతి అన్యాని భాషయ కంటిన్యూ అవుతున్నాడు స్వయమంతర్బివ్యాప్య భాయన్నఖిలం జగత్ బ్రహ్మ ప్రకాశతే వన్ ప్రతిప్తాయవ స్వయమంతర్బిర్వ్యాప్య భాసయన్ అఖేలం జగత్ బ్రహ్మ ప్రకాశతే వన్ ప్రత అయసపిండవత్ సారీ అన్వైక్రమం చూసుకున్నాం చేయమంత స్వయం అంతఃబ వ్యాప్య అఖిలం జగత్ అంతః బ వ్యాప్య అఖిలం జగత్ భాషయన్ అఖిలం జగత్ భాషయన్ బ్రహ్మా స్వయం ఫస్ట్ వర్డ్ స్వయం ప్రకాశతే ఇది అన్వయక్రమం కాబట్టి అంతః బ వ్యాప్య అంతః వ్యాప్య బహ్యాప్య భాష్యంలో వ్యాపించింది అది दिव्य प्रकाश आंतर्य व्यापे उर्वेद विभाव कहू अखिल जगत समस्तमें प्रपंचा प्रकाशिंपचे अन्य भाषय अखिल जगत भाषय अंत बहि व्याप्य लयट उप्य बहि व्याप्य अर्वा प्रकाशिंपेद अंत व्याप्य बहि व्याप्य అఖిలం జగత్ భాషయన్ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని భాసింపజేస్తూ ప్రకాశింపజేస్తూ బ్రహ్మా స్వయం ప్రకాశతే ప్రకాశతే స్వయం భాతి అన్యాన్ని భాష భాసయేత్ అది ఇప్పుడు మళ్ళీ కథం ఏంటి కథం ఎగ్జాంపుల్ వన్ ప్రతిప్త ఆయస పిండవత్ తర్వాతొస్తాం కాబట్టి అఖిలం జగత్ సర్వం జగత్ ప్రకాశతే బ్రహ్మ ప్రకాశతే స్వయం భాతి అఖిలం జగత్ భాసయేత్ ఇది కనుక బ్రహ్మ స్వయం ప్రకాశతే ఫస్ట్ పాయింట్ బ్రహ్మ స్వయం ప్రకాశతే బ్రహ్మెవరు మళ్ళీ అదే ఈక్వెషను ఆత్మ అయమాత్మ బ్రహ్మ కాబట్టి ఆత్మ బ్రహ్మ ఊరికే మనం పర్యాయ పదాల తీసుకోవాలి అంతే అంతే గాని అంటే వేరు బ్రహ్మ వేరు వేరే ఈ దశలో లేనే లేదు ఇక అయమాత్మ బ్రహ్మ కనుక బ్రహ్మ స్వయం ప్రకాశతే ఆత్మ స్వయం ప్రకాశతే అంతే ఎక్కడ అంతహ లోపల బహి బాహ్యములో కాబట్టి అంతహ భాతి బహి భాతి అఖిలం జగత్ భాసయన్ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ అఖిలం సర్వ జగత్ బ్రహ్మ ప్రకాశతే వాట్ ఇస్ ది సర్వం ఆ ఎంతసేపటికి విదితం అది ఎందువల్ల తెలుసా ఎప్పుడైతే ఈ ప్రపంచం ప్రకాశింపజేస్తున్నాడు అన్నాడు ఇప్పుడు విశ్వం అన్నప్పుడు సర్వం అన్నప్పుడు విదితం ఆ విదితం మనకు తెలిసింది కొంత తెలియంది కొంత ఇంకా అన్నిటికేనా పాడిందే ఎందుకంటే ఇక్కడ ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి కదల్ల ఇక్కడ మనకు కనెక్షన్ ఏంటంటే ఇక్కడ తెలుసుకోవడం భాష్య భాషక సంబంధం కాబట్టి తెలుస్తూ ఉన్నాయి ఏదైతే తెలుస్తూ ఉందో అది జ్ఞేయం ఆ తెలియడం అనేటువంటిది జ్ఞానం తెలుసుకునేటువంటి జ్ఞాత జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు రూపాల్లో ప్రకాశించేది తానే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపేణ ప్రకాశతే ందువల్ల స్వరూపత్వాత్ హేతో స్వరూపత్వాత్ తన స్వరూపమే కనుక జ్ఞాతెవరు ఆత్మే జ్ఞేయమెవరు అదే కాబట్టి జ్ఞాతృజ్ఞాన జ్ఞేయాలు ఎందుకంటే తెలియబడుతూ ఉన్నాయి కనుక అంటే భాష్య భాషకాలు రెండు కూడా బ్రహ్మం కిందకి వచ్చేస్తాయి ఇప్పుడు లేదు అది వేరుగా ఉండిందంటే బ్రహ్మ యొక్క అఖండత్వానికి భంగం కలుగుతుంది అనంతత్వానికి భంగం కలుగుతుంది అది దట్ ఇస్ ద నెక్స్ట్ పాయింట్ కాబట్టి అందువల్ల బాహ్యము వేరు ఆంతర్యం వేరు అనడానికి లేదు బాహ్యాభ్యంతరాల్లో ఒకటే ఉంది అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత హాస్యం అక్కడ అర్థం కావడం అంతే ఇంకేం లేదు అర్థమవుతుంది ఇప్పుడు కనుక స్వయం అంతః బహి వ్యాప్య భాషయన్ అఖిలం జగత్ కాబట్టి జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపేణ భాషయన్ ఇక్కడ ఒక్కటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే జ్ఞాతృస్వరూపం స్వరూపం అయ్యుందో జ్ఞేయము తానే అయ్యిందో జ్ఞానము తానే అయ్యిందో ఇది నిన్ను కూడా డిస్కస్ చేశాం జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద నాస్తి అని అఖండ స్వరూపంలో కదూ సో జ్ఞాతృజ జ్ఞాన జ్ఞేయ రూపేణ ప్రకాశతే ఎందువల్ల స్వరూపత్వాత్ ఆత్మస్వరూపత్వాత్ ఏమిటి స్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంతమేవా అనంతంలో అన్నీ ఇంక్లూడెడ్ జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అన్ని ఇంక్లూడ్ అయ్యున్నాయి అలాంటప్పుడు జ్ఞాత తానే జ్ఞేయము తానే జ్ఞానం తానే ఎవరు ఎవరిని తెలుసుకునేది ఏదన్న తెలుసుకోవాలంటే ప్రాసెస్ ఉండాలా లేదా ఒక పద్ధతి రూపాలని కళ్ళతో చూస్తున్నావు చెవుల శబ్ద శబ్దాన్ని చెవులతో వింటున్నావు ఇక్కడ ఎట్లా తెలుసుకోవాలి తెలుసుకోవడానికి అన్యంగా రెండో వస్తువు ఎక్కడ ఉంది అఖండత్వంలో అనంతంలో ఉండేందుకు అవకాశమే లేదు గనక తెలుసుకోవడం అంటే జరిగితే తనను తానే తెలుసుకోవాలి అవునా తనను తానే తెలుసుకోవాలి ద బ్రహ్మన్ ఆర్ ఆత్మన్ నోస్ ఇట్స్ సెల్ఫ్ బ్రహ్మన్ నోస్ ఇట్స్ సెల్ఫ్ విదౌట్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ విదౌట్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ఈ పద్ధతిలో తెలుసుకుంటానని లేదు పద్ధతి అన్నవా ప్రాసెస్ ఇస్ ఇంపర్ఫెక్షన్ మళ్ళీ జ్ఞాతులు జ్ఞానజ్ఞే మూడొచ్చి కూర్చుంటాయి కాబట్టి తెలుసుకునేటువంటి పద్ధతి ఏదైనా ఉండొచ్చు ప్రక్రియ ఆత్మను తెలుసుకోవడానికి ప్రక్రియ లేదు ఎందుకని తనకన్నా అన్యంగా తెలియబడేది లేదు జ్ఞాన రూపంలో తానే ఉంది జ్ఞేయ రూపంలో తానే ఉంది జ్ఞాత రూపంలో తానే ఉంది అండర్స్టాండ్ అందువల్ల స్వరూపత్వా స్వరూపత్వా ఇప్పుడు ఇది వేరుగా ఉందంటే తెలుసుకోవడం నేనే అదంటే తెలుసుకునేది ఎట్లా తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంది అది కూడా నేనైతే అందువల్ల ఇవన్నీ ఇమాజిన్ చేయలేము అదే ప్రమాణం అనేది ప్రమాకరణం ప్రమాణం అంటే ఇట్లా కాబట్టి ఆ పదాలలో ఉండేటువంటి భావస్ఫూర్తి భావపూర్ణత ఏదుందో అది అర్థమవుతూ ఉంటే ఓహో ఇలా ఉన్నాను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా లేను ఇలా చూస్తున్నారు ఎందుకంటే చెప్పింది మర్చిపోయినారు ఇక వృత్తి వ్యాప్తి ఉందే కాని పోలే సరిపోలే సరిపోయింది ఇప్పుడు అబ్బా ఇప్పుడు నవ్వుతాడు అదే ఇందువల్ల పలవ్యాప్తి లేదో తెలుసా తెలుసుకోవడానికి వస్తువు లేదు అందువల్ల తనను తానే నేర్చు తెలుసుకోవడం తానున్నట్టుగా తనకే తెలుసు ఎరుక అహమస్మి అహం అస్మి నాట్ అహం బ్రహ్మ అస్మి అహమస్మి ఎలాగంటే బ్రహ్మ రూపేణ లేదా ఆత్మేణ బ్రహ్మైవ ఆత్మ ఆత్మైవ బ్రహ్మ నో డిఫరెన్స్ కనుక స్వయం అంతఃబ వ్యాప్య భాషయన్ అఖిలం జగత్ బ్రహ్మ ప్రకాశతే బ్రహ్మ ప్రకాశతే స్వామిజీ కథ ఎట్లా హౌ వన్ తప్ప అయస్సు అంటే అగ్ని అగ్ని ప్రతప్త తప్త ప్రతప్త ఇది ప్ర ఉపసర్గబడింది మళ్ళీ ప్రతప్త అంటే అగ్ని తప్తం అగ్నిలో కాలినటువంటి ఎట్లా గాలింది ప్రతప్త అంటే కాలడం వేరు అంటే కాలినప్పుడు దానికి అగ్ని ఉంటుంది ప్రకాశం కూడా ఉండడం ఎర్రగా గాలి ఉంటుంది చూసారా అది అదేంటది ఐసపిండవత్ ఒక ఇనుప గుండు పోనుప గుండు కాబట్టి ఒక ఇనుప ముద్ద గుండు ఉందనుకోండి గుండు అన్న దీనిని దృష్టాంతం ఏకదేశీయం అదే అదే అదే ఇప్పుడు ఉంది దృష్టాంతం ఎక్కడొచ్చినా ఏకదేశీయం కనుక దీన్ని బాగా కాల్చేసిన తర్వాత ఇనుప బాగా కాల్చిన తర్వాత అగ్ని తప్తమైంది ఇది అగ్నితప్తమైంది అయస్వ పిండవత్ ఐస్ అంటే ఇను ఐసహా ఇను సరేనా అట్లాగే వచ్చిందేమో ఆయన్ ఐఆర్ ఓఎన్ ఇను అన్నీ అట్లాగే వచ్చాయి భ్రాతృ బ్రదర్ మాతృ మదర్ ఘీ ఎందుకంటే ప్రతి భాష సంస్కృతంలో నుంచి పుట్టుకొచ్చింది కనుక అవన్నీ దాంట్లో కనపడుతుంటుంది కాబట్టి ఐస్స అంటే ఐసహా అయన్ ఐస్ పిండవత్ ఉంది ఇప్పుడు ఇది బాహ్యం చూడండి బాహ్యం లో బహిహి అంతహ వ్యాప్య ఏది వన్హి అగ్ని ఎప్పుడైతే ఇది కాలిందో అంత కాలి బాగా అణు అణువులో అది కాలి ఉంది పట్టుకుంటే కాలతుంది లే ప్రకాశం కూడా తెలుస్తూ ఉంది దాంట్లో ఉండే ప్రతి అణువు అగ్నితప్తమయ్యుంది అగ్నితప్తం అయ్యుంది లోపల కాలే ఉంది బయట కాలే ఉంది అంతే ఎగ్జాంపుల్ కాబట్టి అగ్నిని అగ్నిలో ఈ ఇనుప గుండును వేసినప్పుడు అది ఏ విధంగా అయితే అగ్ని లక్షణాలన్నీ కూడా దాంట్లో ఉన్నవో ఏది లోపల బయట ఉన్నవి అంతే అంతవరకు ఎగ్జాంపుల్ అట్లాగే ఇక్కడ కూడాను బ్రహ్మణ వ్యాప్తం ఇదం జగత్ అంతహి బ్రహ్మణ వ్యాప్తం ఇదం జగత్ ఈ ప్రపంచం కూడాను అంతః బహిహి వ్యాప్య అఖిలం జగత్ భాషయన్ బ్రహ్మ స్వయం ప్రకాశతే అంటే సర్వస్య ప్లేస్ భాసకత్వాత్ ఇది సర్వస్య భాసకత్వాత్ అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటిది ఎందుకని జ్యోతిస్వరూప అది జ్యోతిస్వరూప స్వామిజీ దీన్ని ప్రకాశింపజేసేది ఏదైనా ఉందా లేదు స్వత ఏవ ద్యోతత ఇది జ్యోతి తనంతట తాను ప్రకాశించేది ఏదో అది పరంజ్యోతి స్వత ఏవ ద్యోతత ద్యోతనాత్మకం ప్రకాశం కాని కానీ స్వత రెండవ దాని మీద ఆధారిపడకుండా ఏదైతే స్వత ఏ జ్యోతత ఇది స్వయం జ్యోతి జ్యోతిస్వరూపా అవధారయేయర్ నెక్స్ట్ జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణ్యన్న బ్రహ్మాణ్యేన్మిధామరుమరీచిక మళ్ళీ శాస్త్రం ఇప్పుడు అంతా బ్రహ్మ తెలుసుకుంది అన్నిటి ప్రకాశింపజేస్తూ ఉంది కదా అది భాష్యం ఇది భాషకం జగత్ భాష్యం బ్రహ్మ కనుక భాష్య భాషక సంబంధంలో భాష్య ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జగత్ విలక్షణం బ్రహ్మ ఫస్ట్ లైన్ జగద్ బ్రహ్మ జగత్ అస్థి కాదన ప్రపంచం ఉంది జగత్ ఎట్లా ఉంది కార్యరూపేణ కార్యరూపేణ జగత్ అస్థి కారణరూపేణ ఎందుకంటే దీన్ని కార్యం అన్నాం గనక జగత్ కారణం బ్రహ్మ జగత్ కారణం బ్రహ్మ కాబట్టి కారణం బ్రహ్మ జగత్ జగత్ కన్నా అన్యంగా ఉంది కాబట్టి జగత్ విలక్షణం బ్రహ్మ జగత్ అస్తి కార్యూపేణ జగత్ అస్తి నం కారణాత్ భిన్నం కారణాత్ కార్యం భిన్నం కదా కదా నా కార్యా కారణం కారణాత్ కార్యం భిన్నం నాయ ఎందువల్ల ఘట ఘట కార్యవత్ మృతు కార్యం ఘటలో ఉండేది ఏంటి ఏమున్నది కనుక మృదేవా మృదేవా కదా కుండల్లో ఉన్నదంతా కూడాను మట్టి కాబట్టి మట్టి కారణం అని నువ్వు చెప్పినప్పుడు కుండ కార్యము అంటే మట్టి కారణం నిన్న చెప్పిన ఎగ్జామ్ లాజిక్ కాదు దిస్ డిఫరెంట్ కుండ ఎప్పుడైతే నువ్వు కార్యం కారణంగా నీకు మట్టి తెలుస్తూ ఉంది కనుక నా కార్యం కారణాత్ భిన్నం కారణాత్ కార్యం భిన్నం నా ఏ కారణం నుంచి అయితే కార్యం వచ్చిందో ఈ కార్యం కారణం కన్నా వేరుగా లేదు మట్టి నుంచి కొండ వచ్చింది కనుక కుండ మట్టి కన్నా అన్యంగా లేదు మరి బ్రహ్మ జగత కారణం ్రహ్మ జగత కారణం ఈ ప్రపంచానికి బ్రహ్మ కారణమై ఉంది కారణమై ఉండి కూడాను దానికన్నా వేరు కాదని చెప్పడానికి లేదు జగద్ విలక్షణం బ్రహ్మ జగద్ విలక్షణం బ్రహ్మ ఎందుకు విలక్షణం అని తెలుసా అది ఉంటే ఇది ఉంది అది లేకపోయినా ఇది ఉంది అది కొండ ఉంది మట్టి ఉంది కొండ పోయింది మట్టి ఉంది లేదు అయ్యా కార్యం కన్నా కారణం భిన్నం కాదు కనుక కార్యము కారణం రెండు ఒకటే అంటే కారణం కార్యం పోతే కారణం కూడా పోవాలి కానీ పోదు అందువల్ల జగత్ విలక్షణం బ్రహ్మ కాబట్టి జగత్ ఏదైతే కార్యరూపంలో నీ కనిపిస్తూ జగదస్తి కార్యరూపేణ కార్యరూపంలో ప్రపంచం తెలుస్తూ ఉంది కనుక కారణమైనటువంటి బ్రహ్మ ఉన్నాడు అదే వస్తుంది ఇప్పుడు మిథ్య మరుమరీచిగా కనుక కారణమైనటువంటి బ్రహ్మ కార్యమైనటువంటి జగత్తుకి విలక్షణంగా ఉన్నాడు ఎందుకంటే జగత్ కారణం బ్రహ్మ కానీ జగత్ జాయతే గచ్చతి ఇది బ్రహ్మ అస్తిత్వచే అస్థిభాతి ప్రియం సత్యం జ్ఞానం అనంతం కాబట్టి వస్తువు పోతూ ఉండేటువంటి జగత్తు బ్రహ్మం ఎట్లా అవుతుంది కాదు ఇలాంటి జగత్తుకి బ్రహ్మం కారణమైంది కారణమైనటువంటి బ్రహ్మం కన్నా కార్యం వేరు కాదు కావచ్చు కార్యం ఏదైతే ఉందో కారణం నుంచి వచ్చింది కనుక ఈ ఘటం ఎట్లాగైతే మృత్యయ్యుందో అట్లాగే జగత్తు బ్రహ్మమే జగత్తు బ్రహ్మమే సందేహం లేదు కానీ బ్రహ్మ జగత్తు కాదు ఎందుకంటే తనలో ఏ విధమైనటువంటి మార్పు లేదు నిర్వికార సత్తా స్వరూపం పోని ఈ ఆత్మబోధలో మీరు నేర్చుకున్నట్టుగా చెప్పాలంటే ఇది విశేష రూపం అది నిర్విశేష స్వరూపం నిర్విశేష స్వరూపం కాబట్టి ఏం లేదు అడ నామరూపాలు తెలుస్తున్నాయి అంతే జగత్ విలక్షణం బ్రహ్మ బ్రహ్మణ అన్యత్ నకించన సెకండ్ లైన్ బ్రహ్మణ అన్యత నకించన ఇది ఉంటుంది తమాషా బ్రహ్మ కన్నా అన్యంగా రెండవది లేనేలేదు ఎందుకని వచ్చింది బ్రహ్మం నుంచి గనక జగత్ కారణం బ్రహ్మం అయినప్పుడు బ్రహ్మం రెండవది ఉండేందుకు అవకాశం లేదు ఎందుకని అభిన్న నిమిత్త ఉపాదన కారణం మరి జగత్తులో అన్నీ ఉన్నాయి కదండి ఎవరు కాదన్నారు సార్ ఎవరు కాదన్నారు మా మీరేమో జగత్ అంత బ్రహ్మమే బ్రహ్మణ అన్యతో నకించనా బ్రహ్మం కన్నా అన్యంగా రెండు లేదంటున్నాడు ఆ దప్ప అన్ని మాకు జగత్తులో బ్రహ్మం దప్ప అన్నీ కనపడుతున్నాయి ఏదో చెబుతున్నావు పెద్దవాడి కాదని లేకపోతే షష్టిఫూర్తి కూడా అయింది కనుక ఏమంటే ఏమో అనుకుంటున్నావు వచ్చిన బాధ అంత లాజిక్ మా దగ్గర లేదు లాజిక్ కాదు మ్యాజిక్ కాదు సీనవు అన్నీ ఉన్నాయి అంటున్నావు నువ్వు మేము అంటున్నాం కదా అఖిలం జగత్ అనే ఎవరు కాదన్నారని ఏంటి అన్నీ ఉండేది కాబట్టి వాళ్ళు ఏమున్నాయి స్వామిజీ ప్రపంచం ఉంది ఏ జగత్ ఇప్పుడు చెప్పలేద నేను ఉన్నదని శబ్దాది విషయాలు ఉన్నాయి స్వామిజీ ఏ ఉన్నాయి శబ్దాది విషయాలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి శ్రోత్రాది ఇంద్రియాలు నీ దగ్గర కూడా ఉన్నాయి అవి కూడా మేము కాదన్నా లేదు ఇవి వాటిని గ్రహిస్తూ ఉంటే తెలుసుకునేటువంటి వృత్తి మనసులో ఉంది అవి హిధం వృత్తులుగా ఉన్నాయి ఆ యుతవృత్తులు ప్రకాశంపజేసేటువంటి అహం వృత్తి కూడా ఉంది ఆ అహం వృత్తికి ఆధారమైనటువంటి స్వరూపం అధిష్టానం ఉంది అహంస్వరూపంగా ఇదే అంతటా వ్యాపించి ఉంది అవి ఉన్నాయి ఇది ఉంది అవి లేవు ఇది పోద్ది ఇది కదా చెప్పేది అవి లేవనడం లేదు ఎవరు ఇప్పుడు వచ్చిన బాధ అంతా ఎక్కడంటే ఇది కూడా చిన్నది మనసులో పెట్టుకోండి అద్వైతాన్ని ఎవడు విమర్శిస్తాడంటే పిచ్చోడు ఎందుకు పిచ్చివాడు అంటున్నా అంటే కాన్షియస్గా అంతకన్నా పిచ్చివాడు నా ప్రపంచంలో నాకు ఇంకోటి కనపడ్డు అద్వైతం విమర్శించేవాడిని నేను అనుకుంటా నా మనసులో పిచ్చివాడు అని ఎందుకంటే వాడు పెరిగిన రోజు అర్థమవుతుంది జ్ఞానంలో పెరిగిన రోజు అర్థం అవుతుంది వాడి గొడవ అంతా ఒకటే ఏ ప్రపంచం అంతా కనపడతా ఉండే లేదంటాడు ఎవరు చెప్పారు నీకు లేదండి జగన్ నాస్తి అని ఎక్కడన్నా ఉందే జగన్ మిథ్య అని ఉన్నది వాడికి అర్థం కాకపోతే పదాలు కాబట్టి ముద్దు భాష నేర్చుకొని తర్వాత రావాలి వేదార్థానికి సంస్కృతంలో ప్రతి పదం ఎక్కడికో పట్టుకుపోద్ది ఆకాశంలో ఆకాశంలో విహరించడానికి ఫ్లైట్ అవసరం లేదు సంస్కృతం ఉంటే చాలు ఒక్కొక్క పదం వేసుకొని పోతా ఉండొచ్చు హెలికాప్టర్ లాగా అది సంస్కృతం అంటే కనుక నీకు నాస్తి మాట ఎక్కడ అనలేదు మిథ్య మిథ్య కాబట్టి బ్రహ్మణ అన్యత నకించనా వాళ్ళ బాధ ఏంటంటే నువ్వు అని చెప్తున్నావు కదా చెప్తున్నావు మరి నాకు చెప్తున్నావు కదా చెప్తున్నావు చెప్పేది ఎవరు నువ్వు నీకు తెలుసా తెలియదా తెలుసు నా తెలుసా తెలియదా తెలీదు తెలియని నేనున్నాను కదా ఉన్నావు తెలిసిన వాళ్ళు నువ్వు కదా ఉన్నావు సరిపోయా ఇంకేం మాత్రమే నువ్వే నేను అని నువ్వు అంటే త్వమేవాహం అంటే కుదరడం లేదు త్వం ఉంది అహం ఉంది ఇక్కడ నేను అహం అని నేనంటున్నా అజ్ఞానిని నువ్వు త్వం జ్ఞానివి నీ లక్షణం వేరుగా ఉంది నా లక్షణం వేరుగా ఉందని నాకు కూడా బాధలేదు బాబు నువ్వు అట్లాగే ఉండదలుచుకుంటే నువ్వు అజ్ఞానిగానే కంటిన్యూగా తలుచుకుంటే జన్మజన్మకి నాకేం బాధ లేదు అయిన రోజు నీకు నాకు డిఫరెన్స్ లేదు సరేనా నువ్వు జ్ఞానం అయిన రోజు నీకు నాకు డిఫరెన్స్ లేదు ఎప్పుడు అవుతాను విను అదే మళ్ళీ శ్రవణం సార్ నువ్వు విను వినకుండా ఎట్లా అవుతావు కనుక అన్నీ ఉన్నాయి నీవు ఉన్నావు నేను ఉన్నా కాబట్టి నువ్వు ఉన్నావు గనకనే నేనున్నాను కనుకనే రెండు తెలుస్తూ ఉన్నాయి గనకనే ఒకటికన్నా వేరుగా ఉండడానికి అవకాశమే లేదు గనక ఇంతవరకు ఇప్పటి వరకు మనం చూసిన ఎంత లాజిక్ చూసాము అఖండత్వాన్ని గురించి బ్రహ్మ యొక్క అఖండత్వాన్ని వివరిస్తూ అలాంటప్పుడు రెండవది ఉండేందుకు అవకాశమే లేదు కనుక అందుకని బ్రహ్మణ అన్యత నకించిన దానికన్నా వేరుగా రెండవది లేనే లేదంటున్నా ఒకవేళ ఉందే నువ్వంటే పో నువ్వు యాక్సెప్ట్ చేస్తావు ఏమని ఉందని కాదు మిథ్యగా ఉన్నది సత్యంగా లేదు మిత్యగా ఉన్నది అదేవరు మిథ్య బ్రహ్మే మిథ్య బ్రహ్మ జగద్ విలక్షణం క్లియర్గా ఉంది ఎక్కడన్నా కన్ఫ్యూషన్ ఉంది చేసుకుంటే తప్ప క్లియర్ కాబట్టి మిథ్య అంటున్నాం అందువల్ల ఇంకొక పదం కూడా వినండి మిథ్య ఎప్పుడు కూడా శాస్త్రంలో ఒక మాట ఉంది జ్ఞానాత్మకం మిథ్య వె ఇంపార్టెంట్ ఇది మర్చిపోబాకండి జ్ఞానాత్మకం మిథ్య మిథ్య బుద్ధిలో తెలిసేది బయట కాదు దృశ్యంగా కాదు అందువల్ల నాకు జీవన్ముక్తుడికి ఈ ప్రపంచం అంతా లేకుండా పోతుందా జగన్ మిథ్య అంటే అని అంటాడు బుద్ధిహీనుడు కాదు బుద్ధిలో సార్ లేకుండా ఉండేది జ్ఞానాత్మకం మిథ్య జ్ఞానాత్మకం మిథ్య ఇప్పుడు కుండ ఏంటి మిథ్య సత్యమా నామ రూపాంది కన్నా మిథ్య కాదు మృతికే అత్యవసత్యం అంతేనా మరి సత్యాన్ని తెలుసుకోవడానికి మిథ్య ఉంది ఇప్పుడు ఏది కొండ ఉంది ఇప్పుడు ఏం చేయాలి స్వామి సత్యం తెలిస్తే ఆ ఏంటి ఆ సత్యం మృతికే అత్యవసత్యం స్వామి అప్పుడేం కావాలంటావు ఘట ఆ ఏం కావాలి అదృశ్యం స్వామి పిచ్చోడా ఘటంలో ఉండేది మట్టే కదే అదే అడ పాట్ ఏంటంటే కొండలో మట్టి కన్నా ఏముందని నీ గొడవ నీకు విషయం అర్థం కావాలి ఇది వస్తుత కాబట్టి మిథ్య నామరూపాలతో ఉంది గనక కొండకు ఒక రూపం ఉంది అందుకని దాన్ని కొండ అన్న నామం అని పగిలిపోద్ది భంగకాలే అది పగిలినటువంటి రోజు సమయే కొండ లేకుండా పోతుందేమో మట్టి లేకుండా పోదు కాబట్టి ఈ కుండ ఏదైతే ఉందో ఇది మట్టి మీద ఆధారపడి ఉంది ఒక కాలంలో కొండ ఉంటుంది మట్టి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఒక దాని మీద ఏదైతే ఆధారపడి ఉందో దానిని మిథ్య కాబట్టి ఈ జగత్ ఏదైతే ఉందో బ్రహ్మం మీద ఆధారపడి ఉంది కనుక కార్యరూపంలో ఉంది కాబట్టి కారణమైనటువంటి జగత్ కారణమైనటువంటి బ్రహ్మం మీద ఆధారపడి ఉంది గనక ఇది మిథ్య కాబట్టి కుండ కంటే కూడా మట్టి విలక్షణం అంటున్నావు ఎందుకో తెలుసా కుండ ఉంటే మట్టి ఉంది కుండ లేకపోయినా మట్టి ఉంది అట్లాగే జగత్ విలక్షణం బ్రహ్మ జగత్తు ఉంది బ్రహ్మ ఉంది జగత్తు ఉండదు బ్రహ్మ ఉంటాడు కనుక ఇప్పుడు కుండ మిథ్య అంటే కుండ లేదని కదా అర్థం కుండ నామరూపాలతో ఉంది మిథ్య జ్ఞానాత్మకం బుద్ధిలో ఉంది బుద్ధిలో ఉంది అది వాళ్ళు భోజనం అడిగామనుకోండి అద్వైతికి భోజనం కూడా బెటర్ వాళ్ళు అద్వైతులు వాళ్ళు అంటారు కదా లేదు పో మిథ్య కదా లేదు పో కాబట్టి నామరూపాలేవి వాటిని పక్కన పెట్టి చూస్తే ఉన్నదంతా కూడాను బ్రహ్మమని నీకు అర్థమవుతుంది దృశ్య బ్రహ్మణోన్యన్న తద్భవే తత్వజ్ఞానా బ్రహ్మ సచ్చిదానందృశ్యూయత్ వస్తు దృశ్య వస్తు శ్రూయతే ఏదైతే కనపడుతూ ఉందో ఏదైతే వినపడుతూ ఉందో ఎద్త్ దృశ్యతే యత్ శ్రూయతే ఈ రెండో ఒకటే కదా ఎద్త్ జ్ఞాయతే నీకు చూచినా తెలుసుకుంటున్నావు వినినా తెలుసుకుంటున్నావు యజ్ఞత్ అనుభూయతే అనుభూయతే నీ అనుభవానికి అందుతూ ఉంది కాబట్టి ఏదైతే ఈ ప్రపంచంలో నీకు కనిపిస్తూ ఉందో వినిపిస్తూ ఉందో అనిపిస్తుందో తెలియబడుతూ ఉందో అది బ్రహ్మణ అన్యత్ నవేత్ భవేత్. ఎక్కడికి వెళ్ళిపోయింది ఎంత మంగళకర దృష్టి సో ఇప్పటివరకు ఆత్మబోధనానికి అర్థమైతే ఇక ఆ తరువాత నీకు ఏదైనా కనపడని ఎన్ని రూపాల్లో కనపడని అది యజ్జత్ దృశ్యతే అంటే ఏ రూపాలంటే స్వామిజీ కుండగా కనిపించని మూకుడుగా కనిపించని బాణగా కనిపించని ముంతగా కనిపించని గురువుగా కనిపించని కడవగా కనిపించని అన్నిట్లో మట్టి పాత్రలో ఉన్నదంతా కూడా మట్టినని నీకు తెలుసు కాబట్టి ఇంతకుముందు శ్లోకంలోనే బ్రహ్మను నేను నకించనా బ్రహ్మణ అన్యత నకించనా బ్రహ్మం కన్నా కూడా అన్యమైనటువంటి వస్తువు లేదు అనేది ఎప్పుడైతే నీకు అర్థమైపోయిందో ఏది కనిపించినా బ్రహ్మమే ఏది వినిపించినా బ్రహ్మ బ్రహ్మ అందువల్ల నీ నామరూపములకు నిత్యజయ మంగళమని త్యాగరాజస్వామి అనడం ఉద్దేశం అది ఊరికే పిచ్చిపాటలు పాడడం కాదు అది జ్ఞానపూరితంగా అన్నాడు అన్నమాట నామం ఏదో అది నువ్వే నామే రూపమేదో అది నీదే స్వరూపం రూపాలకు రూపము నీవే రూపము లేని స్వరూపము నీవే ఏ ఏ చైతన్య గీతం రూపాలకు రూపము నీవే ముంతామూకుడు బాణలు కుండలు నామ రూపాల పోకడలే ఏ రూపాలకు రూపము రూపమునీవే మృతికెత్యవ సత్యం రూపము లేని స్వరూపము నీవే మృతిగా చెప్పడా ముంతాము కొడు నలు కుండలు నామ రూపాల పోగడలే మటి కుండలకు మన్నే అండ జగమంతటికి నీవే నిండా ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు మారని రూపం ఆరని దీపం భువిలో దివిలో సకలం అంతే కదా పరమేశ్వరుడు అంత ఆయనే రెండవది ఎక్కడ ఉంటే కాబట్టి దృశ్యతేద్దు దృశ్య శ్రూయతే త్రహ్మణ అన్యత్ నేత్ బ్రహ్మకర్ణ అన్యంగా లేదు అర్థమ్యే ఫస్ట్ టూ లైన్స్ దృశ్యతేత్యతే కర్ణ ఎద్త్ జ్ఞాయత అనుభూయతే బ్రహ్మణ అన్యత్ బ్రహ్మణ అన్యత్ భేత్ ఇప్పుడు బ్రహ్మ ఎవరండి బ్రహ్మ ఎవరండి ఇది గో సచ్చిదానందమద్వయం తద్్రహ్మా గీతలో కి బ్రహ్మ క్యాత్మం అక్షరపరబ్రహ్మే అక్షరపరబ్రహ్మ ఫస్ట్ బడిందేడా కం తద్ బ్రహ్మ ఇది మళ్ళీ అదే పడుతుంది ఇక్కడ సరేనండి బ్రహ్మం కన్నా అన్యంగా రెండవది లేనేలేదు ఏది చూస్తు ఉన్నామో ఏది వింటూ ఉన్నామో ఏది మన అనుభవానికి అందుతు ఉందో ఇదంతా కూడా బ్రహ్మస్వరూపమే బ్రహ్మ అన్యత నభవేత్ ఇది ఓకే కేం తద్బ్రహ్మ సచ్చిదానందమద్వయం తద్బ్రహ్మ తద్బ్రహ్మ సచ్చిదానంద అద్వయం అయం రెండు కానిది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అద్వయం బ్రహ్మ సచిదానంద రూపత్వాత్ బ్రహ్మ అయిపోయింది ఇప్పుడు ఏం కాలేదు ఉన్నదే గా లేదే అందువల్ల సచిదా సత్ సత్ ఎగ్జిస్టెన్స్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ ఉన్నదే లేకుండా పోయేది కాదు కదా ఉన్నదే అన్నప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి కదా కాబట్టి ఇది బ్రహ్మ ఒకవేళ నీకు తెలియకపోతే అది జ్ఞానరూపంలో ఉంది కనుక జ్ఞానం కలగాలి తత్వజ్ఞానాత్ తత్వజ్ఞానాత్ తైన్ తద్బ్రహ్మ సచ్చిదానందం అద్వయం తద్బ్రహ్మ అద్వయం సచ్చిదానంద స్వరూపం తత్ తత్వజ్ఞానాత్ కేవలం తత్వజ్ఞానం వల్లనే తెలుసుకోవాలి ఇంకొక విధంగా తెలియడానికి అవకాశం లేదు ఎందుకని బ్రహ్మం ఉంటే బ్రహ్మ జ్ఞానం ఉంది కనుక బ్రహ్మ జ్ఞానం కలిగితే బ్రహ్మ ఏమిటో మనకు అర్థమవుతుంది కనుక జ్ఞానాత్ మోక్ష అయితే క్లియర్ క్లియర్ జ్ఞానాదేవతో కైవల్యం జ్ఞానాత్ ఏవా అత కైవల్యం జ్ఞానం ద్వారానే కైవల్యం ఏమిటా జ్ఞానం సచిదానందం అద్వయం అది అద్వయం బ్రహ్మ అని అన్నప్పుడే సచిదానందం సత్ చిత్ ఆనందం ఇప్పుడు మనం అన్నామనుకోండి ఇదంతా కనపడలేదంటే ఇప్పుడు చెప్పాము అయ్యా నామరూపాలు మిథ్య ఇదంతా కూడా చెప్పాం ఇంతకుముందు అది చెప్పినప్పుడు నిథ్యాన్ని వదిలేశాను నేను యథా మరుమరీచ్ అని మరుమరీచి కంటే ఇంక మనం చెప్పాను కనుక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంతకుముందు దాంట్లో ఉంది మిథ్య అంటే మరుమరీచ్ఛిగా ఏది మరుమరీచ్ ఎండమావుల్లో నీళ్లు అసలు లేవు ఉన్నట్టు కనపడుతున్నాయి అక్కడ ఉండేది మాత్రం అధిష్టానమే బ్రహ్మం అనేటువంటిది దృష్టాంతం ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సచ్చిదానందండి ఏది స్వామి చేసి సచిదానందం మళ్ళీ అక్కడికి పోవాలా ఏది అస్తి భాతి ప్రియం రూపం నామచేదంశ పంచకం ఆద్యత్ర బ్రహ్మ రూపం జగద్రూపం తత్వం అస్థి భాతి బాగానండి ప్రియం ఆద్యత్రయం మొదట చెయ్యి మూడు బ్రహ్మ రూపం తో ద్వయం తర్వాత వస్తాయి రెండు ఏమిటి నామం రూపం జగత్ కదా ఇప్పుడు కుండ నామరూపాలు జగత్ ఇది పోతుంది అస్థిభాతి ప్రియంగా సత్యం ఉంటుంది మృతికెచ్చేవా సత్యం అంతే ఇంకేం లేదు క్లియర్ కనుక నాకు ఇక్కడ కనపడలేదని కాదు ఈ ఈ ఐదు అంశాలని గనక మనం చక్కగా పరిశీలించి విశ్లేషించి అర్థం చేసుకుంటే జగత్ నామరూపాలని తెలిసిపోద్ది నామరూపాలు గనక మిథ్య మిథ్య గనక సత్యం కాదు సత్యం కాదు కనుక మిథ్య మిథ్య సత్యం మీద ఆధారపడి ఉంటుంది మరొక దాని మీద ఆధారపడినారు కనుక మిథ్య ఉంది సత్యం మీద ఆధారపడింది కనుక మిథ్య కూడా సత్యమే కానీ సత్యం మాత్రం క్లియర్ క్లీన్ కాకపోతే ఇక్కడ అంతే అస్థిపాత ప్రియం అంటే మరి ఎన్ని అస్థిపాత ప్రియాలైనా స్వామిజీ అక్కడ తమాషా ఉంది ఏదైనా కూడా రెండు తమాషా కనపడతాయి ఇంకో తమాషా చెప్తాను స్వామి ఇదేంటిది బ్రహ్మం కాదు అనుకోండి పోస్తాం మనకున్న నాలెడ్జ్ ఇది వాచి అస్థి ఒప్పుకుంటారా ఘటీయంత్ర అస్థి వాచి ఘటీయంత్రం ఉంది ఉంది అనే జ్ఞానం ఉంది భాతి ప్రియంగా ఉంది అక్కడ పాయింట్ నాకు ప్రియం ఇంకో ప్రియం కాదు ఇడ్లీ అస్థి ఇడ్లీ భాతి నా ప్రియం సీ ద పాయింట్ ఇప్పుడు ఇడ్లీ అస్థి దోశ అస్థి దోశ భాతి ఉన్నట్టు తెలుస్తుంది కదా దోస దోస రెండుసార్లు సూయం సూయ అంటుంది కదా దోసే అది కదా దోసే అనే పదం అది కదా అసలు ఒకసారి పో దోశకి ఎందుకు వచ్చిందా పేరంటే పోసేటప్పుడు ఇప్పుడు ఇట్లెత్తి ముందు పోయలేదు ఇప్పుడు మీరు అది పెను పెట్టి నూనె తీసుకొని ఇప్పుడు ఇంకా పోయలేదు ఇంకా సుయ్ జగద్విలక్షణం బ్రహ్మం సుయ్ దోస దోస అది దోశ కాబట్టి కొందరికి ఇడ్లీ ఇష్టం కొందరికి దోశ ఇష్టం అందువల్ల చట్నీ సాంబార్ రెండు ఎందుకని చట్నీ అస్థి చట్నీ పాతి చట్నీ నా ప్రియత్ ప్రతీ చోటి మీరు ఏదైనా పెడితే తింటా నేను ఎన్ని ఆలోచిస్తుంటా తినేటప్పుడు కూడా అర్థమవుతుంది మనం ఆలోచిస్తుంటే జ్ఞానం వస్తుంటుంది మనసును ఊరికట్ట పెడితే సానబెడతా ఉండాలి ఎప్పుడు దేహానికి ఎక్సర్సైజ్ చేయడం అందరికీ వచ్చింది మనసు ఎక్సర్సైజ్ రావడం లేదు ఇది ఎక్సర్సైజ్ లేకపోయినా పర్లే ఇది దీనికి ఎక్సర్సైజ్ అర్థమవుతుంది అందువల్ల అస్థి భాతి కనపడుతుంది ప్రతి వస్తువులో ప్రియం దగ్గరకు వచ్చేటప్పటికి ఒకరికి ప్రియంగా ఉండేది మరొకరికి ప్రియంగా లేకుండా పోతా ఉంది ఇది పాయింట్ అక్కడ ప్రియ వస్తువు ఏది ఏమో నేను అనుకుంటున్నా అస్థిభాతి వరకు పర్వాలేదు కానీ ప్రియం దగ్గరకు వచ్చినప్పుడు బ్రహ్మతత్వం వస్తూ ఉంది జగన్మిది ఎగిరిపోతాం ఇది విషయం పోతా ఉంది కాకుండా బ్రహ్మ విషయంగా వస్తుంది చాలా లోతైనటువంటి విషయం బాగా వినండి సచ్చిదానందం అంటున్నాం కనుక సచిదానందం అద్వయం అద్వయం ఇప్పుడు అస్థి ఒకే భాతి ఉన్నట్టు తెలుస్తుంది పర్వాలేదు అది ఎంతకాలం ఉంటుందని వేరే విషయం అస్థి భాతి పర్వాలేదు ప్రియం ఎందుకు కావడం లేదు ప్రియం ఏదంటే సుఖహేతు ఏదో అది ప్రియం సుఖహేతు ఏదో అది ప్రియం సుఖహేతుత్వాత్ ఇది నాకు సుఖాన్ని ఇస్తుంది అనుకున్నప్పుడు అది నీకు ప్రియంగా కనపడుతుంది అక్కడ నేను యొక్క లక్షణం ఏంటో తెలుసా ప్రవృత్తి ప్రవృత్తి లక్షణం ఎందుకని సుఖహేతుత్వాత అది సుఖాన్ని ఇస్తుంది కనుక అది నాకు కావాలి అని పోతావు సపోజ్ దుఃఖహేతుత్వాత అనుకో ఇక్కడ లక్షణం ఏంటో తెలుసా ప్రవృత్తి కాదు ఏంటి నివృత్తి నివృత్తి లక్షణం ఇది నాకు అనుకొని పోతుంటాడు ఆ సినిమా బాగుంది అనుకుంటాడు అక్కడికి పోతాడు అక్కడ కనుక ఎవడైనా చెప్పాడు అనుకోండి ఎందుకంటే ముందు వాడు పోయి ఉంటాడు ఫస్ట్ ఓకే వీడు సెకండ్ షో పోతాడు లేదా వాడు మ్యాట్ని చూసుకొని వస్తాడు వీడు ఫస్ట్ షో పోతాడు లేదా వాడు మార్నింగ్ షో పోతాడు వీడు మ్యాట్టిని పోతాడు వాడు వస్తూ ఉంటాడు వీడి పోతుంటాడు ఆ బయట అడుగుతాడు ఎట్లా ఉంది చండాలంగా బాదా బానేదా పక్కదాన్ని పోతాడు బట్ ఎందుకంటే సుఖహేతువు కాదు సుఖహేతువు ఏదైతే కాదో అది ప్రియం కాదు కాబట్టి కొందరికి ఇడ్లీ సుఖం కనుక ఇడ్లీ ప్రియం అర్థం కొందరికి దోశ సుఖం కనుక సుఖహేతు గనక దోష ప్రియం ఈ రెండిట్లో ఏది ప్రియమని నేను అడుగుతున్నా రెండు కాదు అంటున్నా ఎందుకని ప్రియము గనకైతే అందరికీ ప్రియంగా ఉండాలి ఒకరికి ప్రియంగా ఉండి ఒకరికి ప్రియంగా లేదంటే ప్రియత్వం అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉందే కానీ దీని మీద కాదు ఎలా చూసినప్పుడు మళ్ళీ ఈ ప్రియత్వాలు మారిపోతా ఉండయి చిన్నప్పుడు తండ్రి అంటే చాలా ప్రియం ఆ తర్వాత ఆస్తి సరిగా పంచలేదని నువ్వు చచ్చిపోయినా నేను రాని అంటాడు అదే నువ్వు వస్తే రాకపోతే అప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు నేను నేను పోయిన తర్వాత నువ్వు వస్తే రాలేవే అతను కూడా అతని లాజిక్ పైగా అతను అంటుంటాడు నేను పోయినా సరే వాడిని రాని బాకండి ఈయన చూడండి నేను పోయినా సరే వాడిని రాని బాకండి సార్ ఇప్పుడే పెట్టు సెక్యూరిటీ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెట్టేసి పో ఎందుకో తెలుసా నాన్సెన్స్ ఇది దుఃఖహేతు అందువల్ల నివృత్తి కాబట్టి ఒకరికి ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువు అది నిజంగా కనుక సుఖహేతు అయితే అందరికీ సుఖంగా ఉండాలి చూడండి కాఫీలో తీసుకెళ్ళి షుగర్ వేస్తాము స్వీట్గా ఉంటుందా లేదా ఉంటుంది కదా ఎవరికైనా ఉంటుంది కదా జ్వరం వచ్చినప్పుడు తప్ప ఎక్సెప్షన్ కేసు అది వాడికి ఒకరికే ఉండేది టెంపరేచర్ ఎక్కువ ఉంది కనుక వాడిని తీసుకోకూడదు ఎప్పుడు జనరల్గా చూడాలి జనరల్గా చూస్తే ఎప్పుడైతే కాఫీలో కాఫీ చేదుగా ఉంది దాంట్లో షుగర్ వేసేటప్పుడు తీగా ఉంది ఎవరిదాగినా తీగనే ఉంటుంది అది స్వభావం అంటే అంతేగాని ప్రియత్వం ఏది చెప్పు ఇక్కడ నాకు అర్థం కావడం లేదు అందువల్ల అస్థి తెలుస్తుంది అది ఉన్నట్టుగా తెలుస్తుంది భాతి కానీ ప్రియత్వం దగ్గరికి వచ్చేటప్పటికే అర్థం కావడం లేదు ఒకసారి ప్రియంగా ఉండేది ఒకసారి ప్రియం కాకపోదు దీంట్లో డిగ్రీస్ కూడా ఉన్నాయి మళ్ళీ తారతమ్యేనా నేను చూసాం కదా మళ్ళీ అది కూడా ఉంది ఇప్పుడు ఆనందంలో కూడా డిఫరెన్స్ చూసాం కదా మనం బ్రహ్మానందం వేరు ఇంద్రానందం వేరు శారద ఇంద్రానందం వేరు చంద్రానందం వేరు ఎక్కడ పోతేస్తాం ఇన్ని రకాలైనటువంటి ఆనందాలు అందువల్ల పెళ్లి చేసుకున్నప్పుడున్నంత ఆనందం ఉండదు ఎందుకని అప్పుడున్నంత ప్రియం నీకు నువ్వు ఎప్పుడు ప్రియమే కథ చిన్నాహం అప్రియ ఏమి ఎక్స్ప్రెషన్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ కథా చిన్నాహం అప్రియ ఏది ప్రియంగా ఉండి అప్రియంగా మారిపోవచ్చేమో కానీ అప్రియంగా ఉండి ప్రియంగా మారిపోవచ్చేమో కానీ నాకు మాత్రమే నేను ఎప్పుడు అప్రియం కాని నాకు ఎప్పుడు నేను ప్రియమే ఆ నువ్వు మూడోదిలా చూసావా సతచిత్ ఆనందం ఈ ఆనంద స్వరూపం ప్రియత్వం ఏది అనంతం ఇది ఏదైతే ఉందో అది నీ స్వర నీ స్వరూపమే గనక ఏది ప్రియ వస్తువు కాదు ఈ ప్రపంచంలో నీకు నువ్వే ప్రియ వస్తువు గనక ఏదైనా నీకు ప్రియంగా కనిపిస్తే అది నీకు సంబంధించి ఉన్నంత వరకే ప్రియత్వం కానీ ఆ వస్తువులో కాదు ప్రియత్వం నీలో ప్రియత్వం గనక ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఇది కాబట్టి ఇదం జగత్ సర్వం ఇది అని ఎక్కడైతే ఉందో అక్కడ సుఖీ లేడు చూడండి తమాషా అందువల్ల సుఖంగా దాన్ని వస్తువులో ఇప్పుడు చూడండి అహం సుఖీ చూడండి పదం చూసారా అహం సుఖీ ఐఎమ్ హ్యాపీ ఎక్కడైనా చూసారు దిస్ ఈజ్ హ్యాపీ అని విన్నారు ఎక్కడన్నా ఇదం సుఖీ ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉందా ఒకవేళ ఇది నాకు ఇష్టం కావచ్చు ప్రియం కావచ్చు దానివల్ల ఇదం సుఖీ అనే మాట లేదు అహం సుఖీ కాబట్టి ఆ సుఖమనేది ప్రియత్వం అనేది అహంలో ఉందే గానీ ఇదంలో ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి ఆత్మనస్తుకామాయ సర్వం ప్రియం భవతి ఒకవేళ ఈ ప్రపంచంలో ఏ వస్తువు కానీ విషయం కాని వ్యక్తి కానీ సన్నివేశం కానీ నీకేదన్నా ప్రియంగా కనపడితే దానివల్ల నీకు తాత్కాలిక ఆనందం కలుగుతుంది కనుకనే నువ్వు దాన్ని ప్రియంగా చూస్తున్నావే కానీ ప్రియత్వం అనేటువంటిది వస్తువులో లేదు నీలోనే ఉంది అర్థమవుతుంది తత్వజ్ఞానాత్ ఇప్పుడు అర్థమైతే సచ్చిదానందం కాబట్టి సత్తు చిత్తూ ప్రారంభం పర్వాలేదు ఆనందం దగ్గరకు ప్రియత్వం దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వే సార్ ఇదం సుఖీ నా అహం సుఖీ అహం సుఖీ అహం సుఖీ సుఖహేతువు ఆత్మైవ సుఖహేతు ఆత్మయవ ఆత్మేవ సుఖహేతు ఇది జ్ఞానం ఈ జ్ఞానం కలిగిందనుకో అంత బ్రహ్మమే ఇప్పుడు జ్ఞానం కలిగితే అంత బ్రహ్మమే రామ రామ జయ రాజ రామ రామ జయ సీతారాం జ్ఞానికి జగతి మధుకలశ్ఞానికి పూడమి విషవలయం జ్ఞానికి జగతి మధుకలశ అమృత కలశం జ్ఞానికి బట్టే అజ్ఞానికి కూడా సరేనా జ్ఞానికి జగతి మధుకలశ అజ్ఞానికి పుడమీ విషవలయం శృతి చేస్తే వాయిద్యం శ్రుతిచేస్తేనే వాయిద్యం శ్రుతిజ్ఞానైభవం కాబట్టి వేదంలో ఏదైతే ఉందో శ్రుతిచేస్తేనే వాయుం శ్రుతిజ్ఞానమే వైభవం శ్రుతిే జ్ఞాన మతియే మాయా శ్రుతి జ్ఞాన మతి మాయాతి శ్రుతి జ్ఞాన మతి మాయా శ్రుతిజ్ఞానో మయము మాయా జ్ఞానికి జగతి మధుకలసూ అగ్నికీ పూడమీ విషవలయం తరిపోయిందే కనక ఎత్తు దృశ్యతూయే తత్ బ్రహ్మణ అన్యత్ నేత్ బ్రహ్మ అద్వయం సచ్చిదానందం ఇది ఎలా కలగాలి తత్వజ్ఞానా ఇంకొక మాగమే లేదు గనకం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్షుర్ని భాస్వంతం భానుమంధవత్వం బ్రహ్మ సర్వం సర్వతం सच्चिदा सीदेण ज्ञान रूपेण आत्मा अस्थि सदूपेण अहमस्मी चिद्रूपेण अहम भग सच्चिदा ज्ञानचु निरीक्षते निरीक्षते निरीक्षत पश्य काबी ज्ञानच्छु ज्ञाननेगत सचिदा ब्रह्म पश्य चक्गा चुस्त अच्छु अज्ञाच न ईक्षेत अज्ञानचुर्नेत अच्छु न ईक्षेत यहां अनामें भास्व भानुम अंधवत्था अंध भास्व भानुम न ईक्षेत यहां ये विधायक अंध బ్లైండ్ గుడ్డివాడు ఎవడైతే ఉండాడో వాడు యథా అంధ భాస్వంతం భానుం భాస్కరం నీక్షేత గుడ్డివాడు ఎట్లాగైతే సూర్యుడిని చూడలేడో తదా అజ్ఞానచక్షుర్ నేక్షేత తదా అజ్ఞానచు సర్వగతం సచిదాత్మానం బ్రహ్మ నీక్షతే పశ్యతి న పశ్యతియర్ కాబట్టి అయ్యా అంతటా బ్రహ్మమని నిర్ణయం అయిపోయింది బ్రహ్మణ అన్యత్ నా భయత్ జగద్విలక్షణ బ్రహ్మ ఇవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ అర్థమైపోయినాయి స్వామీజీ కానీ మరి అంతటా బ్రహ్మ ఉండేటప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాము ఎందుకు చూడలేకపోతున్నాము చూచే కన్ను లేదు కనుక చూచే కన్ను లేదు ఉన్నాయి కదా స్వామీజీ ఉన్నాయి కన్నులు ఏం చూస్తున్నాయి నామరూపాలు చూస్తున్నాయి ఆ కళ్ళల్లో చూచే శక్తి అజ్ఞానమయ్యేది అదే జ్ఞానచక్షు గనక వస్తే జ్ఞానచక్షు నిరీక్షతే పశ్చతి ఇది కదా కాబట్టి అంతా ఉండేటువంటి వస్తువుని దాచేవాళ్ళు ఎవరు చెప్పండి నెక్లెస్ అయితే తోడుకోవాలి తెలియకూడా దాచవచ్చు ఆత్మను దాచిపెట్టేవాళ్ళు ఎవరో నాకు ఇప్పటికాలి ఎక్కడ దాస్తాడో వాడు అసలు అర్థం కాల ఎందుకని దేశం లేదు కాలం లేదు అన్నీ పోతున్నాయి ఓ ప్రదేశంలో తీసుకెళ్ళి ఉంచేది ఎట్లా ఎవ్వరూ దాచలేడు ఆకాశాన్ని దాచండిపోని చూద్దాం ఇదే కదా ఆకాశం అవకాశ ప్రదాతు దీన్నే దాచలేవు కాబట్టి ఆకాశాన్ని దాచలేనప్పుడు ఆకాశాదేహే అపి సూక్ష్మత్వాత దాన్ని ఎక్కడ తీసుకెళ్ళి దా దాచాలి ఈ ఆకాశమే దాని నుండి చెంది తతహా ఆకాశ సంభూత దాచడానికి అవకాశమే లేదు ఎందుకని దాచడానికి స్థలమే లేదు దాచాలనుకుంటే దీన్ని మోసేవాడు పుట్టలేదు ఇంకా తీసుకెళ్ళి అక్కడ పెట్ట స్థలం అస్సలేదు దాచడానికే వీరు లేనిది చక్కగా దాగిపోయింది అదితో మాట తెలుసుకునే అవకాశమే లేకుండా ఉంది అంతటా ఉంది తెలిసేటువంటి అవకాశం లేకపోతూ ఉంది కారణం అజ్ఞాన చెచ్చుహో అజ్ఞాన చచ్చుహో కాబట్టి ఇప్పుడు కొందరు ఆలోచన చేస్తారు దానికి ఏదో సపరేటుగా కన్నుండేటట్టుగా ఉంది ఎందుకంటే జ్ఞాననేత్రం శివుడికి ఉంది కనుక మనకు కూడా అది ఏదైనా ఓపెన్ అయితే బాగుండు అనే యాడి నుంచి వస్తుంది మూడు కళ్ళు మూడు కళ్ళు యాడి నుంచి రెండు ఉండయి రెండిట్లు అజ్ఞానం ఫుల్ హౌస్ఫుల్ నిన్న చూసాం కదా పూర్ణ హౌస్ఫుల్ రెండిట్లు అజ్ఞానం ఉంది ఇప్పుడు జ్ఞానం ఎంటర్ కావడానికి అవకాశం లేదు చూ చూసి అయిపోయింది ఇప్పుడు మూడోది కావాలి మూడో కని దేనికి వస్తుంది మూడవ కన్ను చెప్తున్నా తలకాయలో ఉండనే ఉండదు మూడో కన్ను కొబ్బరికాయలోనే ఉంటుంది మూడవ కన్ను ఎప్పుడైనా సరే తలకాయలో ఉండేది కాదు టెంకాయలో ఉండేది టెంకాయకి ఉండేది మూడు కళ్ళు తలకాయ మీరు ఇప్పుడు అది కూడా తెలియదు కొబ్బరే నా ముఖ్యం అది అడా కాబట్టి దాన్ని గొచ్చడంలో కూడా ఉద్దేశం ఏంటంటే మన చూసి ఆహో దీనికి మూడు కళ్ళు ఉండేవి జ్ఞాననేత్రం ఒకటి అది మనకి ఎప్పుడు వస్తుంది అనుకుని కాబట్టి జ్ఞానచచ్చువు అంటే ఈ రెండు కళ్ళలాగా అది కన్నుండి ఈ రెండు ఇట్లా ఉండే కదా తెలుపు నలుపుతో అది అట్లా కాకుండా ఆకుపచ్చతో ఇది కాదు సార్ జ్ఞానమేవ చె జ్ఞానమేవా చెచ్చుహో జ్ఞానమే కన్ను అంతేగాని దానికి ఒక షేప్ దేపాకండి ఇప్పుడు ఒక ఫామ్ అవసరం లేదు దానికి జ్ఞానమేవా చెుహో ఎవడికి జ్ఞానం ఉంటే వాడే కాబట్టి జ్ఞానచక్షు ఉండేటువంటి వాడు అంటే ఏంటి జ్ఞానచక్షు నాయన ప్రమాణం అమ్మాకేముంది ప్రమాకరణం ప్రమాణం జ్ఞానాన్ని కలిగించేది ఏదో ఇది జ్ఞానచక్షు అది ప్రమాణం ఇదే తత్వజ్ఞానా అది కనుక సర్వగం సచిదాత్మానం జ్ఞానచక్షు నిరీక్షత అజ్ఞానచక్షు యక్ష్యత భాస్వంతం భానుం అంధవత్ కాబట్టి గుడ్డివాడు ఏ విధంగా అయితే సూర్యుని చూడలేడో గుడ్డివాడు సూర్యుని చూడలేనంత మాత్రాన సూర్యుడు లేకుండా పోలేదు సూర్యుడు ఉన్నాడు దాన్ని చూసేటువంటి నేత్రం వీడికలేదు కాబట్టి అంతటా బ్రహ్మం నిండి ఉంది ఎందుకని అలా దర్శించేటువంటి సమదర్శనులు మహా మహాత్ములు ఉన్నారు వాళ్ళకి అంతా బ్రహ్మంగానే కనపడతారు రెండో వస్తువు కనిపించదు కారణం జ్ఞానం ఉంది ప్రమా ఉంది ప్రమాణం ఉంది ప్రమాకరణం ప్రమాణం జ్ఞానానికి గీగించేటువంటి ప్రమాణం వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు అర్థమైందే శాస్త్రం అంటే ఏంటో శాస్త్రమే వరణం వేదమేవ శ శృతి లేవ శరణం ఇది రెండో మార్గమే లేదు ఇంకొక రెండో మార్గం అంటే రెండో జన్మ పోవడం ఎంత ఇంకే లేదు సరే ఇక్కడికి రావాలా శాస్త్రం పట్టుకోవాలా ఇది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్లీజ్ శ్రవణాదిభిరుద్ధీప్త జ్ఞానాగ్ని పరితాపి జీవసర్వమలాన్ముక్త స్వర్ణవద్యోతే స్వయం వెరీ క్లియర్ చాలా జాగ్రత్తగా నేను ఇప్పుడు మీకు తెలుసుది వేద వైభవం ఏంటో ఒకసారి అన్నయ్య శ్రవణాది ఉద్ధీప్ అగ్ని పరితాపిక్సలెంట్ శ్రవణాది శ్రవణ మనన నిధిధ్యాసనై శ్రవణాదివి శ్రవణము మొదలైనవి ఎట్సెట్రా అంటే మననము నిధిధ్యాస ఇవన్నీ చూసాం కదా మొన్న కాబట్టి ఇప్పుడు మీకు చాలా బాగా తెలిసిన శ్రవణ మరణాలంటే ఆత్మబోధకొచ్చిన తర్వాత అనుకుంటున్నా నేను శ్రవణం వల్ల ఏం కలుగుతుంది జ్ఞానం మననం వల్ల సందేహ నివారణ నిధిధ్యాస వల్ల ప్రతిబంధక నివృత్తి అర్థం క్లియర్గా ఉండండి మనసులో ఇంకేం లేదు ఇప్పుడు అస్సలైన విషయం మీ దగ్గర ఉంది శ్రవణం అంటే ఏంటో మననం అంటే ఏంటో నిధిధ్యాసనం అంటే ఏంటో క్లియర్గా ఉంది కాబట్టి శ్రవణాదిహి శ్రవణ మనన నిధిధ్యాసనై వరుస చూసుకుంటారండి ఉద్ధీప్త ప్రజ్వలిత శ్రవణ మనన నిధిధ్యాసల చేత చక్కగా ప్రజ్వలింపబడినటువంటి ప్రజ్వలిత ఉద్ధీప్త జ్ఞానాగ్ని జ్ఞానాగ్నిిన జ్ఞానం అనేటువంటి అగ్ని చేత పరితాపిత పరితహ తాపిత పరితాపిత శుద్ధీకృత్య జ్ఞానం అనే అగ్ని చేత శుద్ధి పరిశుద్ధుడైన తర్వాత ఎక్కడైనా శుద్ధికార్యం చూడండి అందుకనే దాన్ని పవక పవక ఎందుకని పవిత్రం చేసేది కనుక అగ్ని అందువల్ల ఎక్కడ వివాహం జరుగుతున్నా అగ్నిహోత్రం ఉంటుంది యాగం జరుగుతున్నా అగ్నిహోత్రం ఉంటుంది ఈవెన్ దేహం పోయినా కూడాను దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో దగ్ధం చేస్తాం దగ్ధం చేస్తాం ఎందుకో తెలుసా మనకు పవిత్రమవుతుందని అంతే పవిత్ర పూడ్చేది మన సంప్రదాయం కాదు కాల్చేదే మన సంప్రదాయం ఎందుకని పావక జ్ఞానాగ్న పరితాపిత పరిత తాపిత శుద్ధీకృత్య దాన్ని చక్కగా శుద్ధి అయిన తర్వాత జీవ అది వర్సగా ఉంది చూడండి శ్రవణాదివి శ్రవణమాన నిధిధ్యాసల ద్వారా ఉద్దీప్త చక్కగా ప్రకాశించిన తరువాత వాటి చేత ఇది ఆ జ్ఞానం చేత జ్ఞానాగ్ని పరితాపిత అందులో నుండి ఏదైతే అఖండాకార వృత్తి పుట్టుకొని వస్తూ ఉందో జ్ఞానవృత్తి అది జ్ఞానాగ్న పరితాపిత పరిత తాపి చక్కగా శుద్ధిపడిన తరువాత జీవ జీవుడు సర్వమలాన్ముక్త అన్నీ మలినాల నుంచి విడిపడిపోతున్నాడు అంటే అజ్ఞానాత్ ముక్త అజ్ఞానాత్ ముక్త సంశయాత్ ముక్త ప్రమాణగత సంశయం కాని ప్రమేయగత సంశయం కానీ దాని నుండి ముక్త అజ్ఞానాత్ ముక్త కథం ముక్త ద్యోతతే స్వయం స్వయం ద్యోతతే స్వయం ప్రకాశతే ఆ విధంగా ముక్తులైన తర్వాత తనంతట తాను ప్రకాశిస్తూ ఉండాడు స్వయం రాజతే విరాజతే ప్రకాశతే కథం స్వర్ణవత్ కథం స్వర్ణవత్ కాబట్టి ఇక్కడ ఒక్క విషయం జాగ్రత్తగా మంచి బ్యూటిఫుల్ శ్లోకా ఆత్మ మళ్ళీ మొదటికి వస్తాను అనుకోబాగండి టూ మినిట్స్ ఇక్కడ మీకు చాలా క్లారిటీ వస్తుంది ఆత్మ భయపడకుండా చెప్పండి సిద్ధవస్తువా సాధ్యవస్తువా సిద్ధవస్తు కదా ఇప్పుడు మనం శ్రవణం చేసేది ఆత్మను పొందడానికే కదా చెప్పిన తర్వాత తెలుస్తుంది సిద్ధవస్తువని ఇప్పుడు ఏంటి అసలు ఆత్మ సాధ్యమే సాధ్యంగానే ఉంది నాయన సిద్ధవస్తు విషయం అయినప్పటికి కూడాను సిద్ధేత్ సాధ్య అదేడా ఎందుకు మనం పురుషార్థాల్లో చేర్చామంటే ఉన్నదే ఉన్నదాన్ని పొందేది ఏమిటి ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం చేత అజ్ఞానం ఉంది కనుక బాగా క్లారిటీ తెచ్చుకోండి కాబట్టి సిద్ధేత్ సాధ్య సిద్ధేత్ ఆత్మ సిద్ధించే ఉండినా నీవే ఆత్మ ఉండినా అజ్ఞానం ఉండదునక ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేదు గనక సిద్ధవస్తువైనటువంటి ఆత్మ సాధ్యంగా తెలుస్తూ ఉంది అవునా సాధ్యం ఏదో దానివైపు సాధన నడవాలి వెరీ బ్యూటిఫుల్ పాయింట్ బాగా అర్థం చేసుకోండి साधन साध्या निर्णय साध्य साधन ने निर्णय साध्य साध्य निश्चयते साधन साधन निश्चयते साध्यम का साध्यन निश्चयते साधन साधन निश्चय साध्यम మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మనం మార్గంలో నుంచి కదా గమ్యానికి పోతామని అది కదా మీ ఉద్దేశం గమ్యం తెలిగిపోతే మార్గం ఇక్కడి నుంచి వస్తుంది ఇటు ఇటువంటి కీలకాలు ఇవన్నీ శాస్త్రంలో అర్థమవుతుందే తిప్పుతాము ఇటు ఇటు తిప్పాలనుకోండి ఓపెన్ అయిపోతుంది ఇటు తిప్పితే క్లోజ్ అవుతుంది సవ్యమా అపసవ్యమా తెలియాలి కొన్ని తాళాలు అపసవ్యంలో తిప్పితే ఓపెన్ అవుతాయి సవ్యంలో తిప్పితే క్లోజ్ అవుతాయి దొంగలు పెరిగే కొద్దీ రకరకాలుగా తాళాలు కూడా జస్ట్లు ఇస్తాం కాబట్టి ఇప్పుడు కూడా సాధ్యం సాధనని నిర్ణయిస్తుంది ఆయన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అందరూ పొరపాటు సాధన సాధ్యం నిర్ణయిస్తాను నువ్వు ఏది పొందాలనో తెలిస్తే దానికి ఏం చేయాలి చేయాలి అర్థం అవుతుందే ఇప్పుడు సికింద్రాబాద్ పోవాలి ఇది ఒక సాధ్యం సికింద్రాబాద్ పోవాలి ఇటు పోతాం సాధన అంతేగాని సికింద్రాబాద్ కాదు నువ్వు ఇట్లా అని చెప్పేది ఇప్పుడు ఇప్పుడు సాధ్యం నిర్పిస్తా నువ్వు ఇట్లా పోవడం అంటే ఇటు పోవచ్చు ఇటు పోవచ్చు ఇటు పోవచ్చు ఇటు అంటే పోవచ్చు సాధన సాధ్యాన్ని నిర్ణయించేదైతే కుదరదు సాధ్యం నీ మనసులో ఉంటే ఎక్కడికి పోవాలి మనం సికింద్రాబాద్ పోవాలి ఇటు పోతావు సంగారెడ్డి పోవాలి అటు పోతావు సాధ్యం నిర్ణయిస్తూ ఉంది ప్రయాణాన్ని నీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఏదైనా మనం బజారికి పోయి ఏం తెచ్చుకుంటామనేది కొనడం మీద కాదు ఆధారపడి ఉండేది ఏం కావాలి మీద కావాల్సిందని కొంటావా కొనింది ఏదో అది కావాలనుకుంటావా అట్లా కనుకైతే పోగానే ముందు చాట ఒకటి కనపడుతుంది చాట కొనుక్కొని వచ్చి పెట్టుకుంటే అదే నేను చెప్పేది అందువల్ల అది చూడు చూసారా సాధ్యేనా సాధన నిచ్చేది కనుక సాధ్యన నిశ్చయతే సాధనం కదా అర్థమైంది ఇప్పుడు నా సాధనైనా సాధ్యం చాలా క్లియర్గా పెట్టుకోండి సాధ్యం వల్ల ఇప్పుడు సాధ్యం ఏంటో చెప్పండి ఇక్కడ సిద్ధ వస్తువే కదా సాధ్యం ఇప్పుడు మీకు కావాల్సిన ఆత్మే కదా వాస్తవానికి అది సాధ్యం కాదు సిద్ధం సాధ్య వస్తువు కాదు సిద్ధ విషయం మీరే చెప్పారు పోని ఇపుడు మనకు తెలియడం లేదు కనుక దాన్ని సాధ్యం అనుకున్నాం అనుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది సాధ్యమే అనుకుంటే తప్పులేదు నథింగ్ రాంగ్ పురుషార్థాలు చేరింది కనుక మోక్షం అది సాధ్యమైనప్పుడు సాధ్యన నిశ్చయతే సాధనం కనుక నీకు కావాల్సింది ఆత్మ కనుక మోక్షం కనుక దానిని పొందాలి అంటే మోక్షం ఉన్నదే కనుక ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి కనుక లేనిది గనకైతే కర్మణ లేనిదాన్ని పొందడానికి కర్మ చేయాలి ఉన్నదే గనక అందువల్ల అది ఏదో చేసి పొందాలి అని శిష్యుడు వస్తే గురువు వాడిని ఏమి కలత పెట్టకుండా అట్లాగే ఆయన రాకూర్చో ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమ శివాయ అది ఇది ధ్యానం చేయి అది ఇది చేయని వాడు కొద్దిగా పరిపక్వ దశగా రాగానే గురువు అక్కడి నుంచి వాడిని డ్రిష్ చేస్తాడు అట్లా ఎందుకో తెలుసా నీకు కావాల్సింది ఏంటరా? అది లేనిదే ఉన్నదే నువ్వు కర్మ ద్వారా పొందేవనుకో ఈ రోజు లేనిదే రేపు పొందుతావు రేపు పొందితే ఎల్లుండి పోతుంది కదా అది చూచావా కాబట్టి నీకు ఏం కావాలి అది సిద్ధ వస్తువు గనక సిద్ధ వస్తువు ఉన్నదే గనక ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది కనుక జ్ఞానం నేను ఇస్తాను నువ్వు సిద్ధవస్తువు నువ్వే టెన్త్ మ్యాన్ తత్వమసి చూచారు ఇప్పుడు ఇది ఇది అస్సలు విషయం కదా వాడు వింటున్నా కూడాను శృతం అయా జ్ఞానం నగ్రహితా అయా వింటున్నాను కానీ నాకు అర్థం కావడం లేదన్నాడు అనుకోండి వాడికి అంతఃకరణ శుద్ధి లేదు అంతఃకరణ శుద్ధి కలగాలంటే మళ్ళీ పూజ ధ్యానము జపము అది ఇది అటు చూస్తే కర్మయోగము సరేనా అంతరంగ సాధన బహిరంగ సాధన ఇవన్నీ చేసి వాడిని శుద్ధి చేసేసిన తర్వాత శుద్ధీకృత్య ఇప్పుడు వాడు వినాలి కాబట్టి సాధ్యైన నిషితం సాధన సాధనం కనుక సాధ్యం ఏదో అది సిద్ధ వస్తువే అది ఉన్నదే గనక శ్రవణాదిహి శ్రవణ మనన శ్లోకం చూడండి శ్రవణ మనన ఎందువల్ల ప్రమాణ అపేక్ష అస్థి ప్రమాణ అపేక్ష నీకు ప్రమాణం కావాలి ప్రమాణ అపేక్ష అస్థి ఎందుకని సిద్ధ వస్తువే సిద్ధ వస్తువు దాని దానికి సంబంధించిన జ్ఞానం ఉంది ప్రమా ప్రమా కలగాలంటే ప్రమాణం కలగాలి కనుక ప్రమాణం అపేక్ష అస్తి అంతేగాని కర్మాపేక్ష నాస్తి నహి కర్మకాండైన పరాత్మ ప్రకాశతే ఇంకెట్లా చెప్పమంటే ఎన్నైనా చెబుతాం ఈ కొటేషన్స్ ఎదేవో ప్రవృత్తి కారణం తదేవో నివృత్తి కారణం నభవతి ఏది బంధానికి కారణమైంది అది మోక్షానికి కారణమయ్యేందుకు అవకాశం లేదు కనుక జ్ఞాన దేవత కైవల్యం జ్ఞానాథ మోక్ష ఇది చ సర్వోపనిషదాం సిద్ధాంత గణేష్ ఇప్పుడు అర్థమైంది సిద్ధవస్తువే జ్ఞానమే గనక శ్రవణమే ప్రధానమైనటువంటి సాధన తర్వాత మననంలో సందేహ నివారణ తరువాత నిధిధ్యాసంలో అయిపోయింది కాబట్టి ప్రమాణ అపేక్ష అస్తి ప్రమాణాపేక్ష ఎట్లా వస్తుంది శ్రవణాదిహి శ్రవణ మనన నిధిధ్యాసనై ఉద్దిత చుడు ఇప్పుడు చక్కగా నేను చక్కగా ప్రచ్వరించిన తర్వాత ప్రకాశవంతమైపోయింది బుద్ధి జ్ఞానం వల్ల ప్రకాశవంతమైంది ఎవరికన్నా ప్రకాశవంతం కాలేదంటే అది జ్ఞానం లోపం కాదు జ్ఞానం ఇచ్చిన వాడి లోపం కాదు ఆ లోపలు ఉండేటువంటి మట్టిబుంద దాని లోపం అంతే అంతకన్నా అటువంటి వాళ్ళు సంస్కరింపబడాలి అంతే ఇంకేం సో ఉదీప్త ప్రజ్వలిత జ్ఞానాగ్ని ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని ఏది వృత్తి జ్ఞాన వృత్తి పుట్టింది కదా పుట్టింది ఇది చక్కగా శుద్ధి చేస్తూ పోతుంది కనుక జీవ నేను జీవుడు పరిచ్ఛన్యుణ్ణి అనుకునేటువంటి వాడు సర్వమలాన్ముక్త సమస్తమైనటువంటి మాలిన్యం నుంచి అజ్ఞానాత్ ముక్త అయిన తర్వాత స్వయం ద్యోతతే చక్కగా ఆత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు స్వయం ద్యోతతే ద్యోతతే ప్రకాశతే చక్కగా స్వయం ప్రకాశతే ఆత్మ ఎందువల్ల మేఘపాయే అంశమానివ అంతే స్వయం ప్రకాశతే హీ ఆత్మ మేఘాపాయే అంశమానివ మేఘ దొరికిపోయిన తర్వాత సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తూ ఉన్నాడో ఈ మల దోషం పోయింది కనుక కంప్లీట్ మన దోషం కాదు ఇది మనమే మళ్ళా దోషం అంటే మళ్ళీ రాగద్వేషాలు అది కాబట్టి ఇది అజ్ఞానం మలా ముక్త కదా ఎట్లాగో కథం స్వర్ణవత్ అది మళ్ళీ కోలార్కి వెళ్ళిపోవడమే ఎగ్జాంపుల్ గోల్డ్ మైన్ దగ్గర మనం పోతే బంగారు గనులు ఉండేటువంటి చోట ఎట్లుంటుందా బంగారు గనులు అంటే మనం పోతానే కడ్డీలు కడ్డీలు పెట్టి అనుకునేవాడు చిన్నప్పుడు అట్లా అంటే గోల్డ్ మైన్స్ అంటే ఆడా బంగారు ఇటుకులు అడిపి తెచ్చుకుంటే బాగుండవు నాకు లే అక్కడికి పోతే అంత మట్టే సరేనా మట్టి ఇంతంత గడ్డలు గడ్డలుగా మట్టి బెడ్డలు వేసుకొని వస్తుంటారు కాకపోతే దాంట్లో మధ్యలో ఒక్కో చోట అని మెరస్తుంటుంది ఏది ఎక్కడ మెరస్తూ ఉంటే ఆ మట్టి అంత తీసుకొని వస్తారు రాళ్ళని అది అట్లా మెరుస్తూ ఉంటుంది అంత మట్టిలాగానే కనపడుతుంది మనకు వాళ్ళకి తెలుసు అది మనకు తెలియదు అది తీసుకొని వస్తా అది ఎక్కడెక్కడ మెరుస్తూ ఉంటుంది చాలు జ్ఞానం లేకపోయినా ఏదన్నా ఉపనిషత్తు చెప్పేటప్పుడు శ్రద్ధగా విన్నాడు అది మెరవడం వారి ఈ మాత్రం శ్రద్ధ ఉంది కనుక ట్రై చేస్తాము ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి ఇంకా అక్కడి నుంచి శుద్ధి చేసేటువంటి కార్యక్రమం దాంట్లో ఉండే మాలిన్యం అంతా పోగొట్టిన తర్వాత ఎట్లా పోగొడతారు మాలిన్యాన్ని అగ్నితప్తం చేయడమే ఇంకొక మార్గమే లేదు అగ్నితప్తం చేయడమే కాబట్టి అగ్నిలో బాగా కాల్చేసిన తర్వాత అంతా పోయిన తర్వాత అది వచ్చిన తర్వాత నేను పాలిష్ చేవర్ణార్చన ఇదే అర్థమైంది సువర్ణార్చన ఇది అర్థమైంది కాబట్టి అగ్నితో ఆ మురికిగా మలవతో కడినటువంటి మాలిన్యంతో కూడిన వచ్చినటువంటి దాన్ని శుద్ధి చేసిన తర్వాత స్వర్ణవత్ శుద్ధమైనటువంటి బంగారు మనకు ఎట్లాగైతే వచ్చిందో అలాగే అలాగే ఇక్కడ కూడాను జ్ఞానం చేత పరితృప్తమైపోయిన తర్వాత చక్కగా జ్ఞానంలో ఉద్దిప్తమైన తర్వాత జ్ఞానాగ్ని పరితాపిత స్వర్ణవత్ బంగారు దివ్యంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఈరోజు మాలిన్యంతో ఉండేవాడు కూడా ప్రకాశిస్తాడు కంక్లూషన్ అయిపోయింది హృదాకాశోదితో హ్యాత్మ కంక్లూడ్ అయిపోయింది అసలు తర్వాత శ్లోకం వేరే లేదు చెప్తా ఇక్కడ అయిపోయింది ఆత్మబోధ హృదాకాశాకాశే హృదకాశే హృదయ గగనే ఎక్కడది హృదయ గగనం బుద్ధౌ బుద్ధౌ భానం కదా అంతే బుద్ధౌ భానం దృగ్దృశ్య వేగంలో క్లియర్గా ఉన్నారు కదా మీరు అది బుద్ధవు భానం హృదయాకాశే బుద్ధౌ బుద్ధిలో ఉదిత పుట్టినటువంటి జనిత హృదాకాశ ఉదిత హీ అంటే బోధభాను బోధ అంటేంటి భానుహంటే సూర్యుడు జ్ఞాన సూర్య జ్ఞానభాస్కర జ్ఞానభాస్కర కాబట్టి బుద్ధిలో ఏదైతే ఆఖండాకార వృత్తి జ్ఞానవృత్తి వస్తు ఉందో తద్వారా ఏ ఆత్మస్వరూపమైతే జ్ఞానభాస్కరు లాగా శోభిస్తుంది అంటే ఆకాశంలో సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉండాడో మన బుద్ధిలో ఆత్మస్వరూపం ఆ విధంగా భాషిస్తూ ఉంది సూర్యుడు రాగానే ఏమిటి ఫలమేంటి చీకటి పోతుంది ఇక్కడ కూడాను అజ్ఞానం అనేటువంటి చీకటి పోతుంది తమ్మోపహృత్ బోధ భాను తమోపహృత్ హృత్ దీర్ఘం కాదు హృత్ అలంతం బోధభానుహోపహృత్ కాబట్టి హృదయం అనేటువంటి ఆకాశం బుద్ధిలో బుద్ధిలో ఎప్పుడైతే జ్ఞానం జ్ఞాన భాస్కరుడు భాస్కరుడు ఏ విధంగా అయితే ఆకాశంలోకి వస్తే అంతవరకు ఉన్నటువంటి తిమిరవంతా కూడా నా చీకట్లన్నీ కూడా అట్లాగే మన బుద్ధి అనేటువంటి ఆకాశంలో హృదయాకాశంలో హృదయ గగనంలో జ్ఞాన భాస్కరుడు గనక ఉదయిస్తే అంతవరకు ఉన్నటువంటి అజ్ఞానం ఏమిటా అజ్ఞానం నువ్వు వేరు నేను వేరు నేను అహం సంసారి అహం కర్త అహం భోక్త అహం ద్రష్ట అహం జీవహ అహం పరిచ్ఛిన్న కాలత పరిచ్ఛిన్నహేశీ కూడాను పోతాయి సమస్తం ఎన్ని కలిచీకట్లు అంధకారం అజ్ఞానమేవా అంతకారా కాబట్టి అజ్ఞానమే అంధకారం కనుక చేయకటి కనుక మొత్తం పోతాయి సమస్తం పోతాయి బోధ భానుహు జ్ఞానభాస్కర తమోపహృత్ తమస్ అపహృత్ కాబట్టి చీకటిని పోగొడతాడు సర్వవ్యాపి ఇంకా చూసుకోండి ఏంటి సర్వవ్యాపి జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపేణ వ్యాప్నవతి అంతటా తానే ఉండేవాటివాడు సర్వధారి సర్వస్య అధిష్టానత్వాత్ సర్వధారి కనుక ప్రకాశిస్తున్నాడు ఎట్లా సర్వరూపేణా భాతి సర్వరూపేణా భాతి ఆయన ప్రకాశించడమే కాదు సర్వం భాసయతి అఖిలం భాసయతే అంటే అఖిలం సర్వం భాషయతే ప్రకాశతే కాబట్టి ఎప్పుడైతే ఆ హృదయ హృదయాకాశంలో ఒక్కసారి గురువు బోధించినటువంటి జ్ఞానాన్ని చక్కగా నిలుపుకున్నటువంటి సాధకుడు శిష్యుడు తన హృదయ గగనంలో తానే ఆత్మ జ్ఞానం ప్రకాశం తర్వాత తాను సర్వవ్యాపీ పిండస్థ అవి సర్వవ్యాపి భవతి ఈ దేహంలో ఉండిన అంతటా ఉన్నటువంటి వాడనేటువంటి భావన తనకు ఉన్నది సర్వం వేతి ఇతి అన్నీ తెలిసినటువంటి వాడు తాను అయ్యాడు సమస్తాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడు తా తాను అన్యంగా రెండవది లేదు అనేటువంటి జ్ఞానం సుస్థిరం అయిపోయింది ఇక్కడికి ఆత్మబోధ అయిపోయింది ఇప్పుడు మనం తీర్థాటన పోవాలి దీక్షాంత అవభృత యజ్ఞే ఎక్కడైనా సరే శుభకార్యాలు జరిగినప్పుడు యజ్ఞాది కార్య కార్యాలు ఏమన్నా జరుగుతాయనుకోండి కొద్ది దోష పరిహారార్థం యజ్ఞ సమాప్తి సమయంలో పుణ్యస్నానం చేయడం పుణ్య నదీ స్నానం చేయడం దట్ ఈస్ కాల్డ్ అవభృత స్నానం యజ్ఞాది శుభకర్మ సమాప్తి సమయే యజ్ఞకర్మ ఏదైతే ఉందో శుభకర్మ కదది కాబట్టి యజ్ఞాది శుభకర్మ సమాప్తి సమయ న్యూన అతిరిక్త న్యూనాతిరిక్త దోషపరిహారార్థం దోష పరిహారార్థం న్యూనాతిరిక్త న్యూన అతిరిక్త దోషపరిహారార్థం అవభృత పుణ్యస్నానం ఆచరేదు ఇది అది శాస్త్రం కాబట్టి యజ్ఞం అయిపోయిన తర్వాత అవభృత స్నానం చేయాలి మనది కూడా యజ్ఞమే ఎందుకని జ్ఞాన యజ్ఞం ఏంటిది జ్ఞానేన యజ్ఞ జ్ఞాన యజ్ఞం ఇక్కడ చిన్నది కాదు అందుకనే కదా మనం జ్ఞాన యజ్ఞం జ్ఞానయజ్ఞం అంటాం గీతా జ్ఞాన యజ్ఞం ఉపనిషత్తు జ్ఞాన యజ్ఞం ఎందుకు అంటే జ్ఞాన యజ్ఞం అయితే కంటిన్యూగా ఉంటే యజ్ఞం విజ్ఞం ఉండకూడదు ఇప్పుడు మనకు అట్లా కాకుండా యజ్ఞానికన్నా మించి చేసాం ఒక ఏడు రోజులు పది రోజులు యజ్ఞం చేస్తే ఇది పదిహేను రోజులు యజ్ఞం ఏది ఇది అక్కడ ఒకటిన్నర గంట మాట్లాడితే ఇక్కడ రెండున్నర గంట మూడు గంటలు కూడా అయింది ఒకరోజు మొత్తం ఇప్పుడు ముప్పై గంటలుంది ఆత్మబోధ చిన్న విషయం కాదు సరేనా కాబట్టి ఇంత జరిగింది కనుక ఏమో నేను కూడా చాలా తృప్తి చెందుతున్నా చాలా తృప్తి చెందుతున్నా ఈ ఒక్క సబ్జెక్టు విషయంలో మీరు కూడా చాలా బాగా గ్రాస్ప్ చేశారనేటువంటి ఆనందం నాకుంది కనుక ఇది దీన్ని కూడా యజ్ఞం కింద అనుకుంటాం నంబర్ ఏ వన్ కానీ నేను దీనికి ఎందుకంటే టూ హండ్రెడ్ వచ్చేసింది కదా ఇప్పుడు నిజమవ్వరు కాబట్టి ఇంకా ఈ నెంబర్ పోయి యాడ్ అయ్యేది లేదు కనుక ఇది యజ్ఞం నంబర్ తీసుకోవడం లేదు కాకపోతే ఇది యజ్ఞంగా మనం పరిగణిస్తూ ఉన్నాం కనుక కాబట్టి యజ్ఞాది శుభకర్మ సమాప్తి సమయే అది ఆ దోషం పోవాలి అసలు న్యూన న్యూనాతిరిక్త దోషం పోవాలి న్యూనాతిరిక్త దోష పరిహారార్థం దోష పరిహారార్థం అవభృత పుణ్యస్నానం ఆచరేత్ ఇతి. కాబట్టి వదాం పదండి బి రెడీ తీసుకెళ్తాను నేను టవల ఏ టవలు తీసుకెళ్తాను రెడీగా ఉండారా చెప్పండి కమాన్ దిగ్దేశాద్యనపేక్ష సర్వం సీతదిహృన్ నిత్య సుఖం నిరంజనం ఎస్వాత్మీర్థం భియ సర్వతో మృతో భవే మిటర్ మార్పించు సర కదా హృదకాత్మాదా వందే తపో బిహిక్షీణ పాపానం అజ్ఞాన కలుషం జీవం ఇది కదా పోయింది తెలుస్తారు మారిపోయింది మేటర్ ఎందుకో తెలుసా అక్కడికి అయిపోయిన సబ్జెక్ట్ అని చెప్పడం ఆచారు వారు అంత సరేనా ఇప్పుడు మీరంతా రెడీగా ఉండండి ట్వల్త్ అవసరం లేదు నేను చేయిస్తాను కదా నేను కూడా చేస్తాను కదా స్నానం ఆచలేదు పుణ్యస్నానం చేస్తాం ఈరోజు ఎందుకంటే తీర్థాటనం అనేది చాలా పుణ్యకార్యం కాబట్టి పుణ్యతా తీర్థ స్నానం చేయాలి కాబట్టి జ్ఞానతీర్థంలో మునక వేయాలి అది ఇప్పుడు పుణ్యతీర్థం కాదు ఇది జ్ఞానతీర్థం అవభృత స్నానం అవభృత స్నానం అవభృత స్నానం అంటే సమయం నీళ్ళు ఆత్మజలే ఆత్మజలే స్నానం అది అవభృత స్నానం దీక్షాంత అవభృత యజ్ఞే యజ్ఞంలో ముందు దీక్ష ఇది అర్థం కావాలని అర్థమైపోయింది కదా చక్కగా ఇప్పుడు అంతః దీక్ష అవబృత యజ్ఞే కాబట్టి జ్ఞాన యజ్ఞంలో అవభృత స్నానం చేస్తున్నాం పూర్వం ఇప్పుడు నేమిశారణ్యం ఆ ప్రాంతంలో చేశారనుకోండి వాళ్ళంతా వాళ్ళు గంగాది పుణ్యనదుల్లోకి వెళ్ళి స్నానం చేసి మహర్షులంతా కూడా చేస్తారు కదా పుణ్యస్నానం అది ఇది జ్ఞానస్నానం దానికన్నా చాలా సులభం సులభతరం దానికన్నా కోటి రెట్లు ఫలప్రదం మహా కదా ఇది చిన్న విషయము ఎందుకని తెలుసా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దిగ్దేశాలాత్ అనపేక్ష దిగ్ దేశ కాలాత్ అనపేక్ష ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు స్నానం చేయాలనుకోండి ఇప్పుడు గంగా స్నానం ఎక్కడ చేస్తాము స్వామిజీ గంగలో చేస్తాం స్వామి కొందరం సంజయ్ ఇది కుంభమేళ వస్తుంది ఇటు పోదామా తుంగభద్ర గంగ బోవాలంటే ఇటు పోవాలి తుంగభద్ర పోవాలంటే దిక్ దేశ ఆ ప్రదేశం వేరు ఈ ప్రదేశం వేరు కావేరి పోవాలనుకో అటు పోవాలి తుంగభద్ర కేడాల మంత్రాలయం పోదాం గంగ బోవాల కాశీ చూసారా ప్రదేశము వేరు దిక్కు కూడా వేరు దిక్కు కూడా వేరు ఇది నైరుతిలో ఉంది అది ఉత్తరంలో ఉంది ఓకే దిక్కు దేశ కాలాత్ ఇది కూడా ముఖ్యంగా కాలం ఏ కాలంలో చేయాలి ఇప్పుడు రాత్రి ఉపడు గంటలు చేసేది ఇట్లా కాకుండా ఒక కాలం ఉంటుంది పుణ్యకాలం కదా ఇప్పుడు గ్రహణం పలాన్ టైంలో చేస్తాం మనం కుంభమేళ పలాన్ టైంలో చేస్తాం కాబట్టి కాలం కూడా ఉంటుంది కాబట్టి ఏ యజ్ఞాలు చేసాము ఏ కాలంలో చేయాలండి ఎప్పుడు చేయాలి కదా కాబట్టి సాయంత్రమే చేయాల్సినవి కొన్ని ఉంటాయి మధ్యాహ్నం పూడు చేయాల్సిన స్నానాలు కొన్ని ఉంటాయి ఉదయం పూడు చేయాల్సిన స్నానాలు కొన్ని ఉంటాయి ఏ వాటికి ఏ ఏ స్నానాలు చేయని చెప్పండి రాసుకుంటాం అది ఆత్మబోధ కాదు తర్వాత వస్తాను మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాం సబ్జెక్ట్ సరేనా అందువల్ల దేశము కాలము ఫలానా ప్రదేశానికి పోవాలి చూడండి ఎంత ప్రయాణం ఎంత ప్రయాణం ఎంత చెప్పండి చిన్న విషయమా సువర్ణ ముగలో స్నానం చేయాలా కాళశ్రీ పోవాలా శ్రీకాళస్థి పోవాలా శ్రీకాళస్తి పోవాలనుకో ఇక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఏను రిజర్వేషను అది ఇది తిరుపతి పోవాలా పుష్కర నెల్లిలో స్నానం తిరుపతి పోవాలా మళ్ళీ కష్టం మళ్ళీ డబ్బు మళ్ళీ ఆడిపోవాలా క్యూర నిలబడాలా ముందు పొడవాలా ఎనుకొని కుమ్మాలా ఎన్ని బాధలు సరేనా ఇది ఇది ఏమీ లేదు సార్ నువ్వు తలుపేసుకొని లోపల కూర్చొని స్నానం చేసి బయటకు వచ్చాడు రియలీ ఆనెస్ట్ ప్లేస్ పీకెక్ నేను రోజు చేసుకుంటుంటుందా హాయిగా తడిపేది లేదు పిండేది శుభ్రం శుభ్రం ఇదో చూడు దేశ కాలాత్ అనపేక్ష అపేక్ష నాస్తి ఆడిపోవాలి ఎడ పోవాలి ఈ ట్రైను ఆ ట్రైన్ ఏమీ లేదు ఆ కాలమా ఈ కాలం మళ్ళీ వర్షాకాలమా ఇప్పుడు గంగకు పోయినారనుకోండి ఏ కాలంలో పోతారు పొమ్మనండి డిసెంబర్లో స్ప్రింగ్ యాక్షనే కదా కాలడ బెట్టెడా మామూలు టైంలోనే షాక్ కొట్టేస్తూ ఉంటుంది గంగ అంత చల్లగా ఉంటుంది ఋషికేశంలో అయితే అస్సలు స్నానం చేసే ప్రశ్నే లేదు అట్లా ఉంటుంది అందువల్ల గంగా స్నానం పోయిన వాళ్ళు కూడా గట్టు మీద కూర్చొని చాలాసేపు ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు ఉద్దేశం దిగదావా లేదా దిగతావా లేదా దిగుతావా దిగతా ఎట్లుంటుంది దిగుతాయి ఎట్లా ఉంటుంది దిగాడు మనం అంటే దిగబయా అంటే పక్కన వాడు కానివా ఎంతసేపు చేసి సడు చేసి వస్తాడు వాడికి చలిగా ఉంటుంది కానివా పోదాం తొందరగా ఇంటికి చేస్తాను చేస్తాను కానీ వే సత్రాన్ని బాధ తొందరగా చేయడం చేస్తాను చేస్తాను ఈ లోపల ఆయన ధ్యానాన్ని కూర్చురాడు వీడు అసలు దిగాడు లేదు నీడు చూస్తాడు అప్పుడు వీడు తుడుచుకుంటుంటాడు ఏ ఇప్పుడే కదా నేను చెప్పాను నిజంగా నువ్వు స్నానం చేసేవాళ్ళు లేకపోతే చేశాను ఇప్పుడు చేసే కాదు చూడు తడిచూడు ఎందుకో తెలుసా అటు మునగదా ట చేస్తాడు స్ప్రింగ్ యాక్షన్ అనమాట స్పాంజీ అది ఆ బాధ లేదు అందువల్ల డిసెంబర్లో పోయినారనుకోండి గంగా స్నానానికి ఎట్లా ఉంటుంది అందువల్ల మనకి ఈ బాధ లేదు ఇది అర్థవంతుల మీకు ఇది ఎటువంటిది గంగా జలే స్నానం కాదు ఆత్మజలే స్నానం స్వామి అది ఎట్లా ఉంటుంది ఎండాకాలం చల్లగా ఉంటుంది చలికాలం వేడిగా ఉంటుంది ఆత్మజలం ఎట్లుంటుందో తెలుసా బాగా ఎండలుంటాయి అనుకోండి అప్పుడు ఫ్రిడ్జ్లో కూర్చున్నట్టుంటుంది స్నానం చేస్తూ ఉంటే ఫ్రిడ్జ్ లోపలేసి తలుపేసేస్తే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అదే చలికాలం అనుకోండి బాగా హీటర్ దగ్గర కూర్చున్నట్టు ఎందుకో తెలుసా అనుకూలం సార్ అది అనుకూలం అది నీకు ఈ పరిస్థితులు ఎటుపోయినా ఏ విధంగా ఉన్నా లోపల మాత్రం అనుకూలమైనటువంటి వాతావరణం అది ఆత్మజలే స్నానం కనుక దిగ్ దేశ కాలాత్ అనపేక్ష దిక్కు అవసరం లేదు దేశం అవసరం లేదు కాలం అవసరం లేదు కారణం సర్వగం ఇట్స్ ఆల్ ఫర్ వేడింగ్ అంతటా ఉంది కదా గంగా స్నానం అయితే నువ్వు ఇప్పుడంటే ఇప్పుడు జీలవాడిపోతేనే ఇది అట్లా కాదు నువ్వు ఎక్కడిపోయినా క్యాంపు పోతా ఉండు ఎక్కడికన్నా పోతాండు సినిమా హాల్లో సినిమా చూస్తావు అనుకుంది బాల్యద కొద్దిసేపు ఆత్మజలం స్నానం నిద్రబోమని కాదు దాన్ని మళ్ళీ మననం చేసుకోవడం అంతే సర్వగం సీతాది హృన్ సుఖం నిరంజనం అర్జున సీతాదిహృత్ సీతాది సరిపోయింది నేను చెప్పింది సీతం అంటే చల్లదనం కదా ఇది ఆది దీన్ని మన స్నానం ఎట్లాంటిదండి ఆత్మజల స్నానం సీతాది హృత్ ఆ అయ్యయ్యో హరతి హృత హరతి మీకు పెద్దగా చలితో మీరు వణకాల్సిన అవసరం లేదు వేడివేడి పోసుకొని కాలిపోయిందనుకోవాల్సిన అవసరం లేదు ఎంత వేడి అయినా చల్లగా ఉంటుంది ఎంత చలిగైనా ఉండండి మీకు హరతి సీతాది హరతి ఇంకే సీతాది హరతి సుఖం నిరంజనం ఆ చూడండి మళ్ళీ స్నానం చేసి వచ్చిన తర్వాత సుఖమే ఉంటుందని చెప్పలేము నదీ స్నానాల్లో ఎందుకంటే మనం మునిగి వచ్చేటప్పటికీ మన సత్యత్కొని ఎవడన్నా పోవచ్చు ఇక్కడే మూట మోట పోవచ్చు అక్కడ సుఖం నిరంజనం దదాతి సరేనా సీతాది హరతి సుఖం నిరంజనం దదాతి హాయిగా ఆనందంగా ముందు కనుక ధ్యానం చేసుకొని చక్కగా నిధిధ్యాస్త్రంలో ఉండిట్లే ఎంత ఆనందంగా ఉంటుందో అది అనుభవిస్తే గానీ అర్థం కాదు అందువల్ల సుఖం నిరంజనం దదాతి ఎ స్వాత్మతీర్థం భజతే యహ ఎవడైతే ఈ జ్ఞానమార్గంలో ఉండేవాడు ఏ తీర్థంలో ఈయన స్నానం చేసేది పుష్కర తీర్థం కాదు ఇది స్వాత్మతీర్థం స్వాత్మయ తీర్థం స్వాత్మతీర్థం అంటే స్వ ఆత్మ తీర్థం ఇప్పుడు చూసారా ఎక్కడుందో జలం అందుకనే ఆత్మజలం అన్నాను నేను ఆత్మజలే అనడం ఉద్దేశం అదే స్వాత్మతీర్థం నీ ఆత్మ ఏదైతే ఉందో సత్ చిత్ ఆనందం సత్యం జ్ఞానం అనంతం ఇదే ఆత్మ జ్ఞాన జలం స్వాత్మ ఏవ తీర్థం అంతే దానికి మెట్లుండాయో లేవ అని చూడబాకండి మళ్ళీ ఆత్మ అంతటా ఉంది కదా అది సర్వకం యహ భజతే భజతే అంటే మళ్ళీ అడుగుతున్న భయం చేయమని కాదు లభతే లభతే స్వాత్మ ఏవ తీర్థం భజతే వినిష్క్రియ వినిష్క్రియ చూసారా అక్కడ ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలి అటు పోవాలి ఇటు పోవాలి విధి క్రియ నిషేధాలు ఏమి లేవు ఎందుకని సర్వగతమయ్యుంది గనక సహ ఆత్మ జన్మలో స్నానం చేసేటువంటి మహితాత్ముడు ఎవడైతే ఉన్నాడో అదృష్టవంతుడు సర్వవిత్ సర్వవిత్ సర్వవేత్తి సర్వవిత్ అంటే సర్వవేత్తి సమస్తం తెలిసినవాడు అవుతున్నాడు సర్వేత్తి సర్వవేత్తి ఇది సర్వవిత్ సమస్తం తెలిసినవాడు అయిపోతూ ఉన్నాడు సర్వవిత్ సర్వగత సమస్తంలో నిండిన వాడు అయిపోతున్నాడు సర్వవ్యాపీ భవతి ఆ స్నానం చేసి బయట వచ్చాడంటే అమృతో భవేత్ అమృత మృతం నుంచి విడిపోయినవాడు కదా అమృత ముక్త భవేత్ ఇది ముక్త భవేత్ జీవన్ముక్త భతకృత్యత్యాత్మోధ సమాప్దర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమెవశిష్య శాంతి శా